ఓకే నేను స్టార్టింగ్ ప్రేత్ చేస్తాను పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్య వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా నాయన తండ్రి మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభ నీ కాచి కాపాడి తండ్రి యొక్క దినముకు తండ్రి నీ నూతనమైన కృప శక్తి బలం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రవ్వ తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎసయ్య నీకే యుగములకు కలుగును కాక హెల్లుయ్య నా దేవ నా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారో ప్రభా అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిమనుందండి ప్రభా నాయన తండ్రి నాయన వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి అలాగే ప్రభా తండ్రి మా యొక్క ప్రతి ప్రార్థనా అంశముకు ప్రభా నాయన మీరే నాయన తండ్రి మాకు విజయం అనుగ్రహించండి ప్రభ కాబట్టి ప్రభ నాయన సమయము సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభ ఎందుకంటే దినాలు చెడ్డ విగనుక ప్రభ కాబట్టి అజ్ఞానంతో గాక జ్ఞానంతో నడుచుకోమన్నావు కాబట్టి ప్రభా నాయన మేము ప్రతిదినం మధ్యాహ్న కాల సమయం అందు ప్రభా నాయన నీ సన్నిధికి వస్తున్నాం ప్రభ ఎన్నో విషయాలు ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభ మీరు మాకు చూపిస్తున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు అలాగే మా జీవితాలను కూడా సరి మాకు మార్గము త్రోవ మీరు చూపిస్తున్నందుకు నాయన ఎన్నో వాక్యాలు ప్రభానైనా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకెంతో వందనాలు ప్రభా నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ అలాగే ఈ దినం కూడా ప్రభానైనా నీవే నీ స్వరంధార మాతో మాట్లాడి ప్రభానైనా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎవరైతే ప్రియులు ఇంకా రాలేదో ప్రభ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసేలాగా ప్రభ మీరే వాళ్ళని నడిపించండి రాని వాళ్ళని కూడా ప్రభ మీరే దీవించి ఆస్వాదించమని వాళ్ళు చేసే మీరే విజయం అనుగ్రహించమని జరిగే ఆరాధన అంతట్లో ప్రభా తండ్రి మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ బి కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాని శ్రేమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగలుచున్నది హృదయం గెట్సేమని అనుతూటలో విలపించు చు ప్రదించు ధ్వని గెట్సైమని అనుతూటలో విలపించు చు ప్రదించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులు చున్నవి మారుదములు కలుగుతున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులు చున్నవి మారుదయములు కలుగు చున్నది దూకం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం సిల్వా పైన అనేక నిందలు మోపినను సిల్వాణలుగా గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మరణించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పోగడను ప్రేమతో వారిని మరణించుటకై ప్రార్థించి నా ప్రియ సూరజ నీ ప్రేమ పొగడదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్ నీ భూ టై నీ జీవమును మమ్ భలే మాచుటై నీ జీవమును నీల మటుకు తగించుకుని సమర్పించి తిని కరముల మమ్మూను నడిపించుము నీళ్ళ మటుకు తగ్గించుకొని సమర్పించి తీని కరములలో మమ్మూను నడిపించుము కల్వారి ప్రేమలు తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాని శ్రీమలను ధ్యానించినప్పుడు పగులు చున్నది థ్యాంక్ యూ బ్రదర్ యూ అక్క ప్రైజ్ లాడక్క మనోజ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ పిల్లను నేను వదక తె బడినా గర్ణ పిల్లను ఐసు గర్ పిల్లను నేను వదక తె బడి పిల్లను దిన దిన చని పోతున్నాను ఐస క్రీస్లో బతుకుతున్నాను లో గర్ పిల్లను నేను వదక తె గర్ న పిల్లను ఐసు గర్ పిల్లను నేను వదక తె బాగ పిల్లను నా తలపై నది నా తలంపులో ఏడుస్తున్నది నా నువ్వు నీ వేయబడినది నా నువ్వు భూతల చెందుకున్నది ఇసు గొర్రె పిల్లను నేను వదకతే బడిన గుర్రె పిల్లను దినదినము సద్గుణ స్త్రీలుడా నీవే పూజుడవు స్తురాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకే చేతివి స్థుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకి చేతివి ఏసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే ఏసయ్యా నీ సంకల్పమే దినపై నీకున్న అనురాగమే సద్గుణశీలుడా నీవే పూజుడవు స్థుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకి చేతివి స్థుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకి ని సంకల్ప మే ఈ ది నాపైకున్నానురాగ మే ఈని సంకల్ప మే ఇపైకున్న అనురాగ మే సిలు వసునాదమును నా శ్రమదినమునా మధుర గీతికగా మదిలో వినిపించి శిలువసునాదమును నా శ్రమదినమునా మధుర గీతికగా మదిలో వినిపించి శిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయ ముగ కనబరచితివే నీ ఆత్మాక్తితో సిలవలో దగిన సర్వసంపదలిచి కాంతిమయ ముగ కనబ రచితివే నీ ఆత్మా ఏసయ్యాని సంకల్ప మే ఇది నా పై నీకున్న అనురాగ మే ఏ సంకల్ప ఇది నా నీకున్న అనురాగమే సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు స్తి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకీ చితివి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణము శాశ్వత కృపణిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకి చేతివి ఏసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే ఎసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే నా తోడు నీడవై మరపురాని మహోప కార్యములు నాకై చేసి నాతోడు నీడవై మరపురాణి మహోప కార్యములు నాకై చేసి చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించి తి నీ కీర్తి కొరకే చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధ ధారించి తి నీ కీర్తి కొరకే ఈ సయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే ఇసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు స్ధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకీ చితివి స్థుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకీ చేతివి ఏసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే ఎసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే నా మంచి కా పరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి నా మంచికా పరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి మధిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షతముగా నన్ను ఆద్యంతమై రా దాచిన మధురము నాకిచ్చి నడిపించు చున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై ఇసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్నానురాగమే ఇసయ్యాని సంకల్పమే పై నీకున్న అనురాగమే సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకి స్థుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకి చేతి ఇసయ్యాని సంకల్పమే ఇది నాపై అనురాగమే ఇసయ్యాని సంకల్పమే ఇది నా పై నీకున్న అనురాగమే ప్రైజ్ దాడుతున్నారు అందరికీ మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానించుకుందాము మన ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో ప్రభా అక్కడ మీరు ఉంటారన్నారు ప్రభా తండ్రి అవును ప్రభా మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి పాటల ద్వారా తండ్రిని ఆయన నీ నామాన్ని నిన్ను నాయన మేము మహిమపరిచినాం ప్రభా తండ్రి ఇదిగో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నాయన నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది నీ మాటనే అయ్యి ఉండాల ప్రతి మాట నీ జీవం కలిగిన మాటే ఉండాల ప్రభ కాబట్టి ప్రభ నీ యొక్క వాక్శక్తి నాకు అనుగ్రహించి ప్రభాయన మీరేనాయన వాక్యోపదేశం చేసి మామతో మాట్లాడమని మా జీవితాలను మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఇప్పుడు మనం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో పదహారో అధ్యాయము పదహారో వచనం ఏముందంటే ప్రకటన గ్రంథము పదారో అధ్యాయము పదారో వచనము ఇదిగో నేను దొంగవలే వచ్చుతున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలుకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొని ధన్యుడు కాబట్టి మనందరికీ తెలిసినది కదా మన ప్రభు ఈ లోకానికి ఎందుకు జన్మించాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండే మనలందరినీ మన ప్రభు జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి చూడండి ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి పాపం వలన వచ్చేది జీతం ఏంటంటే మరణం కాబట్టి చూడండి ఆయన ఈ లోకానికి జన్మించక ముందు ఆజ్ఞ అతిక్రమించి మనుషులందరూ చూడండి నడుచుకున్నారు కాబట్టి వాళ్ళ అందరూ దేవుని ఆజ్ఞ అతిక్రమించినారు కాబట్టి ప్రతి ఒక్కరూ పాపం చేసినారు కాబట్టి వాళ్ళందరికీ జీతం రావాలా అది ఏంటంటే మరణం కాబట్టి చూడండి ప్రతి ఒక్కరూ మరణంలోకి పోవాలా కదా ఎప్పుడైతే నువ్వు మరణంలోకి పోతావో ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న నీ శరీరాన్ని నువ్వు ఏం చేస్తావు విడిచిపెడతావో నీ శరీరం ఈ లోక సంబంధమైన శరీరం కాబట్టి అది మట్టి కాబట్టి అది ఈ మట్టిలోనే ఈ భూమే మట్టి కాబట్టి ఆ మట్టిలోకి వెళ్ళి కలిసిపోతుంది కానీ నీ ఆత్మ ఎక్కడికి పోతుంది నరకముకు పోతే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కదా అక్కడ పండ్లు గొరుగుట ఏడు పంటే చూడండి ఈ లోకంలో నువ్వు ఎంత సుఖ పోగాలనే అనుభవించవచ్చు కదా ఎంత లగ్జరీ లైఫ్ అయినా నువ్వు అనుభవించవచ్చు నువ్వు వందకాల వంద ఏళ్ళు ఉండొచ్చు డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు యాభై ఏళ్ళు ఉండొచ్చు నువ్వు ఎన్ని సుఖాలైన అనుభవించవచ్చు కదా కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్నావో నీకు పాపం ఉందో ఆ పాపము పరిపక్వమై అది గర్భము ధరించింది కాబట్టి అది మరణంలోకి పోతుంది కాబట్టి ఈ లోకమంతా ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆయన ప్రేమ దేవుడు జాలి దేవుడు ఆయన మనలందరినీ ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన ప్రేమ ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు కదా పుట్టబోయే తరాలలో కావచ్చు ఆల్రెడీ పుట్టిన వాళ్ళు కావచ్చు మరణించిన వాళ్ళు కావచ్చు కదా నువ్వు ధనవంతుడు కావచ్చు పేదవాడివి కావచ్చు నువ్వు ఎవడివైనా కానీ ఎంతటి కావచ్చు కానీ మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఎంతగానో బాధపడి శ్రమపడి నిందలు పడి అవమానాలు పడి ఆయన ఎంతగానో ఆయన శరీరమే రక్త మాంసం అయ్యి ఆయన రక్తాన్ని చిందించింది కేవలం నిన్ను కాపాడుకోవడానికి మనందరికీ తెలుసు మనందరికీ మన ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అలాగే పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహించిండు కాబట్టి ను ఎప్పుడైతే నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ ను జన్మించితే గాని ను ఆయన రాజ్యములో ప్రవేశించలేవు కాబట్టి ను నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాలా కాబట్టి ఆయన మరణంలో మనం అందరము పాలు పొందాలా అప్పుడే నువ్వు నూతనంగా శిశువులాగా జన్మించగలవు కాబట్టి ఈ వాక్యము మన ప్రభు ఎందుకు చెప్తుందంటే నువ్వు నీటి మూలంగానూ ఆత్మ మూలంగాను ఎప్పుడైతే నువ్వు నూతన శిశువులాగా జన్మించిన నువ్వు ఆయన గర్భంలో నుంచి పుట్టినవాడి కదా ఈ లోకంలో నీకు తల్లి వండొచ్చు తండ్రి వండొచ్చు వాళ్ళ కలయిక వల్ల నువ్వు గర్భం దాల్చి పుట్టిన నువ్వు నీ తల్లిదండ్రుల పాపాలు వాళ్ళ తల్లిదండ్రుల పాపాలతోనే నువ్వు వాళ్ళ రక్తంలో పుట్టినవు కాబట్టి తల్లి గర్భంలోనే నువ్వు పాపం చేసిన కాబట్టి ఈ లోకానికి నువ్వు వచ్చినాక నీ పాపానికి విడుదల కావాలా నీ యొక్క అతిక్రమములకి సమస్త నీ దోషాలకి విడుదల కావాలంటే నువ్వు ఏసు క్రీస్తు నామంలోనే రక్షణ పొందాలా నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలా అప్పుడు నువ్వు నూతన శిశువులాగా జన్మించినప్పుడే నీ తల్లి గర్భంలో పుట్టిన ఆ పాపం నుంచి నీ యొక్క తరతరాల దోషాల నుంచి అతిక్రమముల నుంచి వాటన్నిటి నుంచి నీకు విడుదల కాబట్టి మనం ఈ ఆరాధనలో ఉన్న వాళ్ళ అందరము మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వాళ్ళమే కాబట్టి చూడండి దేవుడు ఏం చదువుతుందంటే ఆయన దొంగవలే వచ్చుచున్నాడు కాబట్టి చూడండి దొంగవలే మన ప్రభు ఆయన నీ కొరకు బాధపడి శ్రమపడి నిందలు పడి ఆయన రక్తాన్ని కూడా ధారాళంగా కార్చి కదా ఆయన ప్రాణాన్ని నీ కొరకు త్యాగం చేసి నీకు ఒక వస్త్రం ఇచ్చిండు ఏంటిది ఆ వస్త్రం అంటే పరిశుద్ధత పరిశుద్ధమైన వస్త్రం కదా కాబట్టి నీకు తెల్లని వస్త్రాలు ఇచ్చిండు కదా నువ్వు మెలుకుగా ఉంటే ఏం చేస్తావు ఆ తెల్లని వస్త్రాలు ధరించిన నువ్వు ఈ లోకం మాలిన్యము చెత్త చదారం కదా ఈ లోకం మురికి నీ వస్త్రాలకు అంటుకుందో కదా ఆ అంటుకుంటే నువ్వేం చేస్తావు మెలుకుగా ఉన్నవాడివి ఏం చేస్తావు ఇప్పుడు నీకు ఒక తెల్లని వస్త్రాలు ఒక తెల్లని షర్టే నీకు ఉందని ఆ షర్టు వేసుకున్న నువ్వు ఎప్పుడైతే ఆ షర్టు మీద ఏదైనా బురదగానో ఏదో ఒకటి మరకబడితే నువ్వేం చేస్తావు ఆ తెల్లని వస్త్రం దాన్ని ఏం చేస్తావు నిమ్మకాయ సరుపేస్తావో ఏదో ఒకటి వేసి నువ్వేం చేస్తావు ఆ మొరకని నువ్వు విడుదల చేసుకోవాలనుకుంటున్నావు కదా కాబట్టి ఈరోజు సదా దేవుని వాక్యమే నీ మురికిని వదలగొడతది కదా నీ తెల్లని వస్త్రాల మీద ఉన్న ఏదైనా కానీ అది దేవుని వాక్యమే నిన్ను ఉతుకుతుంది కదా కదా వాక్యమే నీకు ఉదక స్నానం అంటే ఆ వాక్యంలో నేను ఉదకబడినప్పుడే నీ వస్త్రాలు తెల్లగా అవుతాయి ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఎవరు నాకు ఇచ్చిన దేవుడిచ్చిన పరిశుద్ధమైన జీవితము తెల్లని వస్త్రాలు నాకు అనుగ్రహించిపోయిండు నా దేవుడు కదా నేను వెళ్ళిపోయినాను మరలా తిరిగి వస్తానని చెప్పిపోయిండు కదా కాబట్టి ఆయన ఏ దినమైనా ఏ గడి ఏ క్షణమైనా నా దేవుడు ఈ లోకానికి వస్తాడు నా రక్షకుడు కదా కానీ ఏ రోజన్నా నువ్వు ఆలోచిస్తున్నావా నీ ఆత్మీయ స్థితి ఈ రోజు ఎట్లా ఉంది నీ ఆలోచన విధానం ఎట్లా ఉంది నువ్వు దేవునికి తగినట్లుగా ఉన్నావా దేవునికి తగినట్లుగా నడుచుకుంటున్నావా నీ మాట్లాడే మాట్లాడు కానీ నీ చూపులు కానీ నీ తలంపులు కానీ కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుండంటే మెలుకుగా ఉండకపోతే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావో చూడండి దేవుడు చెప్తుంది అదే ఎవరైనా కానీ మెలుకుగా ఉండి వాళ్ళ వస్త్రాలు కాపాడుకోవాలా నీ వస్త్రాలు నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు ఎంత ప్రాయాసడినా నువ్వు ఎంతగా దేవుడికి ప్రార్థన చేసినా నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ నువ్వు ఎన్ని ప్రాంతాలు వెళ్ళి సందర్శించినా కానీ నీ ప్రయాసము అది వ్యర్థమే ఎందుకు ప్రభు నీకు ఈ మాట చెప్తుందంటే ముందు నువ్వు కాపాడబడినప్పుడే అనేకులను నువ్వు కాపాడాల కదా ఈరోజు నీకే లేదు కదా రక్షణ కదా ఈరోజు నీకే దేవుడి నుంచి రక్షణ లేదు మనకి రక్షణ లేనప్పుడు మనం ఎదుటి వారికి ఎట్లా రక్షణ ఇచ్చేవారిలాగా ఉంటాము కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది దేవుని వాక్యానుసారంగా ఉందా మన విధానం ఎట్లా ఉంది మనం ప్రకటించే బోధ ఎట్లా ఉంది కదా మనం నిజంగా మన క్రియలు దేవునికి తగినట్లు ఉన్నాయా ఇవన్నీ నువ్వు నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యంలో ఉదకము అయిన తరువాత ఎప్పుడు నీ వస్త్రాలు మురికితనాన్ని వదిలించుకొని నువ్వు పవిత్ర పరుచుకున్నాక అప్పుడు నువ్వు ఇతరులకి వెళ్ళాలి కదా మనం ఈరోజు మన జీవితాలే సరిగా లేవు కదా దేవుని వాక్యం ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ దినం దేవుడు అనేది ఏంటంటే నీ నామాన నేను ప్రవచింపలేదా నీ నామాన నేను దయ్యాలు వెళ్ళబట్టలేదా నీ నామంలో నేను అక్కడికి వెళ్ళి సువార్త చెప్పలేదా ఇక్కడికి వెళ్ళి చెప్పలేదా అంటే నువ్వు అక్రమం చేసిన వాడివి ప్రభు ఎందుకంటే చూడండి నువ్వు ప్రవచించినావో నువ్వు స్వస్థత ఇచ్చినావో నువ్వు ఎట్లా చేసినావో అనేది తర్వాత విషయము నువ్వు నిజంగా దేవుని చిత్త ప్రకారంగా నీ జీవితం నిజంగా దేవునికి తగినట్లు ఉన్నదా కదా నీ జీవితమే దేవునికి చిత్త ప్రకారంగా లేనప్పుడు నువ్వు ఎంత చేసినా అది నీకేమన్నా రక్షణ ఇస్తుందా కదా నువ్వు ఎంత ప్రయాస పడిగి ఏడ్చి ప్రార్థన చేసినా ఎన్ని ఇళ్ళకపోయి వాక్యాలు చెప్పినా నువ్వు ఎక్కడికి నీకు లేని రక్షణ నువ్వు ఎదుటి ఎట్లా రక్షణ ఇవ్వగలవు అంటే నువ్వు ఉన్నావు ఈరోజు నిద్ర మత్తులై ఉన్నావు కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కోవాలా ఎందుకంటే మన ప్రభువు రాకడా నీకు అతి సమీపంగా ఉంది కదా ఏ సేవకుడైనా చూడొచ్చు నువ్వు ఎంతటి పాస్టివ్ అయినా కావచ్చు నీకు ఎంత పరిశుద్ధాత్మ అభిషేకం ఉండొచ్చు నీకు ఎన్ని ఆత్మీయ వరాలు ఉండొచ్చు నువ్వు ఎన్ని సంఘాలు కట్టొచ్చు కానీ ఎవరికి ఆయన చెప్పలేదు కదా నేను పలానా నెలలో పలానా సంవత్సరంలో పలానా గంటకు వస్తాను పలానా నిమిషానికి వస్తాను కదా ఆయన ఊరికి చెప్పలేదు కదా కదా కాబట్టి నిన్ను మాత్రం ఏమున్నాడు దేవుడు మెలుకుగా ఉండమన్నాడు కదా ఎందుకంటే దొంగ ఎప్పుడు వస్తాడో ఇంటి యజమానుడు తెలిస్తే ఇంటి యజమానుడు దొంగ రేపు పన్నెండు గంటలకు వస్తాడు కదా సరే ఈ పదకొండు గంటల దాకా మనం తిరిగేసి వచ్చేసి ఆ పన్నెండు గంటలకు వచ్చే టైం ముందొచ్చి కూర్చుంటే దొంగ రాడు కదా అనుకుంటారు కదా అట్లా మన ప్రభు కదా అదే దొంగ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అనుకుంటే నువ్వు ప్రతి నిమిషం ప్రతి క్షణము నువ్వు అప్రమత్తంగా ఉండి నువ్వేం చేస్తావు జాగ్రత్త పడతావు కదా నీ ఇంటికి ఎవడన్నా కన్నం వేస్తాడనే అనుమానమే నీకుంటే నువ్వు ఎట్లా ఉంటావు ఈరోజు నీ ఇల్లే నీ ఆత్మీయత స్థితి కదా దానికి ఈ రోజు అపవాది కళ్ళం వేస్తుండే దానిని దొంగలిస్తుండే నీ ఆత్మీయతను పోగొడుతున్నాడే దేవుని పట్ల ఉన్న నీ పవిత్రతను సరళతను వాడు చెరిపేస్తుండే నిన్ను విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపిస్తుండే కానీ నువ్వు పరిశీలించి నిన్ను నువ్వు సరిచేసుకునే స్థితిలో ఈ రోజు నువ్వు కదా కాబట్టి దేవుడు చెప్తుండే మనం మెలుకుగా ఉండాలా నువ్వు మెలుకుగా ఉండకపోతే ఆ దినము అకస్మాత్తుగా అది ఊరిలాగానే వచ్చి పడితే నువ్వు నాశనం తప్పదు ఎవరైనా కావచ్చు వాక్యం చెప్పే నేనైనా వినే మీరైనా ఈ లోకంలో ఎంతటి సేవకుడైనా కానీ కదా ఎన్ని సంఘాలు నువ్వు కట్టుండొచ్చు కదా నువ్వు దేవునికి అసహ్యమైన వాడి అయితే ఎంత చేసినా నీ ప్రయాసం అది వ్యర్థమే ఎందుకంటే మనందరికీ ఆయన ఇవ్వాల దాని ఫలానికి తగిన జీతం కదా కాబట్టి చూడండి దేవుడు ఒకటే మాత్రం చెప్తుంటే మత్తస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము వచనంలో కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలుకువగా ఉండు ఈ రోజు నువ్వు నిజంగా చెప్తున్నావా మెలుకువగా ఉన్నావా నీ ఆత్మీయ స్థితి నిజంగా మెలుకుగా ఉందా ను ఏ విషయంలో తప్పిపోతున్నావు ఏ విషయంలో నీలో బలహీనత ఉంది నీలో ఏ సమస్య ఉంది ఈరోజు మాటి మాటికి నువ్వు ఈ లోకానుసారంగా పడిపోయేది కదా నువ్వు మెలుకుగా ఉన్నవాడివి ఏనాడన్నా ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కున్నావా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడిగినావా ఇంకా అడక్కపోతే ఇంకా నువ్వు సరి చేసుకోకపోతే ఇంకా నువ్వు మురికితనంతోనే జీవించినవంటే ఆ దినము అకస్మాత్తుగానే మన మీదకి వస్తాయి అప్పుడు నువ్వు నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీ కళ్ళతో కళ్ళు మూసుకొని ఊహించుకోండి మీ జీవితాలు మన జీవితాలు ఎట్లా ఉంటాయో కాబట్టి ఏ దినమున కదా ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు ఎవరికి తెలియదు కదా కదా ఎవరైనా ఈ లోకంలో ఎంత గనుడైనా కావచ్చు కదా సేవకుడు కదా ఇన్ని లక్షల మంది అయినా రావచ్చు కదా అతనికి తెలుసా ఏ రోజు వస్తాడో ప్రభు నీకు తెలుసా నాకు తెలుసా ఎవరికి తెలియదు కదా అది సీక్రెట్ అన్నట్టు ఎందుకు నీకు ముందే చెప్తే నువ్వేం చేస్తావు కదా ఒక ఎగ్జామ్ ఉంటే సంవత్సరం రోజుల తర్వాత ఎగ్జామ్ అన్నికి డేట్ తెలుసుదు కాబట్టి ఫస్ట్ మూడు నెలలు చదువుకోవచ్చులే అనుకుంటావు కానీ చదవు ఎందుకు ఇంకా తొమ్మిది నెలలు ఉంది కదా అని తర్వాత ఇంకొక మూడు నెలలు ఉంటుంది కదా మళ్ళీ చదవు ఎందుకు ఇంకొక ఆరు నెలలు ఉంది అంటావు అట్లా ఇంకొక నెల ఉంది కదా ఇంకొక పది రోజులు ఉంది కదా ఈ రోజు నైట్ చదువుతాం కదా అట్లా తయారవుతారు అన్నట్టు కదా ఎందుకు నిర్లక్ష్యంగా జీవిస్తారు అన్నట్టు అందుకు ఆయన దినం ఎప్పుడు వచ్చిందో ఎవరికి చెప్పలేదు కదా చెబితే ఎవడు ఆ రీతిగా ఉండడు కదా కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏ దినానైనా మన ప్రభు వచ్చే ఆ గడియలు ఆ క్షణాల్లో నువ్వు నేను మనమంతా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇప్పుడన్నా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో నిన్ను నువ్వు సరి చేసుకో ఆయనకి తగినట్లు నువ్వు నడుచుకో ఆయన చిత్తమేందో నీ పట్ల నా పట్ల మన పట్ల ఈ లోకం పట్ల అది ఏందో నువ్వు గైకొని ఇప్పుడన్నా ఆ రీతిగా నువ్వు అడుగులు వేయి లేదంటే నువ్వు చాలా నష్టపోతావు ఆ రోజు ఆ దినము నీ జీవితాన్ని భయంకరంగా నీకు దుఃఖం వస్తుంది దిక్కు వాడిలాగా అయిపోతావు కదా ఇప్పుడు ఈ లోకమే దిక్కు అనుకొని ఈ లోకమంతా మంచిగా ఉంది నాకు అన్ని మంచిగా ఉంది నేను మంచిగా ఉన్నానని దీన్ని ఆధారం చేసుకున్నావు కదా ఒక దినం వస్తే ఆ దినము ఏది దిక్కు అనుకున్నావో అది నిన్ను విడిచిపెట్టి వెళితే ఆ దినము నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి అది చెప్పలేనంత భయంకరంగా ఉంటది కాబట్టి ప్రభు చెబుతుండే ఆయన ఏ దినమునా మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండు అలాగే మత్తాయసు వార్త ఇరవై నాలుగు అధ్యాయ వచనంలో ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదొరు కదా ఇంటి యజమానుడికి తెలిస్తే పలాని లో పలానా దొంగ వచ్చి పడతాడని తెలిస్తే ఆ పలాని టైంలో ఏం చేస్తాడు సెక్యూరిటీని పెట్టుకుంటాడు కదా అదే ఇంటి యజమానుడికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు అలాంటి ఆలోచనే లేకుండా పనుకున్నాడనుకో మత్తులై ఉన్నాడనుకో ఎప్పుడొచ్చి పడతాడో దొంగ ఒక్కసారిగా వచ్చి ఇంటి మీద పడతాడు నీ మీద పడతాడు కదా నీ మీద పడితే నువ్వేమైపోతావు మత్తుల్లో ఉన్న నువ్వు నిన్ను నువ్వు వాడికి అప్పజెప్పుకోవాల్సి వస్తుంది కదా వాడి చేతిలో నువ్వు మరణించాల్సి వస్తుంది నీ ఇంట్లో ఉన్న నువ్వు దాచుకున్న సంపద పోగొట్టుకోవాల్సి వస్తుంది కదా కదా అంటే నువ్వు ఇంతకాలం ప్రయాస పడింది మొత్తం ఆ దొంగ చేతిలో పోతే కదా నీకేం మిగిలింది ఈ రోజు కూడా ప్రభు వచ్చేలోపు నువ్వు మెలుకుగా ఉండకుండా నీ ఇల్లు అంటే నీ ఆత్మీయ స్థితి నీ జీవితమే కదా ముందు నీ ఇల్లు ఎట్లా ఉందో నువ్వు చక్కబెట్టుకుంటే తర్వాత అనేకుల ఇల్లు నువ్వు కదా ఈ రోజు ముందు నీ ఇల్లే సరిగా లేదు కదా నీ దీపమే సరిగా వెలగట్లేదు కదా నీలోనే దేవుని గుణగణాలు లేవు కదా నీలోనే దేవుని పున్న ప్రేమ నీలో లేదు కదా కదా కాబట్టి నువ్వెట్లా అనేకులు ఇల్లు చక్క ఇదంతా వేషధారణ కదా కదా ఇదంతా అబద్ధమా కాదా నీలో యథార్థత లేదు నీలో పరిశుద్ధత లేదు నీలో దేవుని పట్ల నీతి లేదు న్యాయం లేదు ధర్మం లేదు ఆయన వాక్యానుసారంగా ఆలోచించే జీవితం లేదు ఆయనకు తగినట్లు చేసే ప్రతిక్రియ లేదు ఇవేవి లేవు నీలో కానీ నువ్వు అనేకులు ఇల్లు చక్క పెడతానంటే ఇది ఎట్లా ఉంది ఇది చెప్పండి ఇది అబద్ధమా కదా ఇది వేషధారణ కాదా ఈరోజు అలాంటి దొంగలు లేరా లోకంలో చూడండి ఎందుకు దేవుడు చెప్తుండంటే ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో ముందు నీకు వస్త్రాలు నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో నీవు రక్షణ తెచ్చుకో అప్పుడు నీ ఇంట్లోకి అనేకులకి రక్షణ ఇవ్వు నీ ఇల్లే ఈరోజు సరిగ్గా లేదు కదా కదా నీ ఇల్లు సరిగ్గా లేనప్పుడు ఆ ఇంట్లో అనేకుల్ని ఎట్లా తేగలవు కాబట్టి ప్రభు చెప్తుండు నీకు చెప్తుండో నాకు చెప్తుండు ఇంకా ఎంతకాలం నువ్వు నిద్రపోతావు ఇంకా ఎంతకాలం మొత్తుల్లో ఉంటావు ఇంకా ఎంతకాలం హైక విచారాలతో తిండి వల్ల నువ్వు మత్తులైపోతావు ఇంకా ఎంతకాలం ఈ లోకంలో ఉన్న వాటిని చూసి వాటిని ఆశించి వాటి మీద మనసు పెట్టుకొని దేవుని సువార్త ప్రకటించకుండా ఇంకా ఎంతకాలం నువ్వు గుడ్డితనంతో ఉంటావు ఈ దినం నీ గుడ్డి నేత్రాలకి ఇంకా స్వస్థత రాకపోతే ఇంకా దేవుని చిత్తమేందో నువ్వు నెరవేర్చకపోతే ఇంకా నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోకపోతే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు కదా ఎందుకంటే ప్రభు దినాలకు దగ్గరగా ఉంది కదా నిన్ను అడుగుతాడా లేదా నీకు ఎందుకు నువ్వు ఏం చేసినావని అడిగితే నీకు ఏమి ఇవ్వాలి ఆయన జీతం నువ్వు ఏ రీతిగా కష్టపడ్డావని ఏ రీతిగా ఆయన ఇల్లు కట్టినవని ఈ లోకంలో ఇల్లు కట్టిన వాళ్ళకే కదా జీతం ఇచ్చేది ఆ రోజంతా పనిచేసినందుకు కూలిస్తారు కదా మన ప్రభు కూడా నీకు జీతం ఇవ్వాలి కదా నీ కూలు ఇవ్వాలి కదా నీకు ఏమి ఇస్తాడు దేవుడు నువ్వు ఏ రీతిగా ఏ ఇల్లు కట్టినావు ఎవరి జీవితాలు బాగు చేసుకున్నావు నీ ఇల్లే కట్టుకోలేని స్థితిలో ఉన్నావు కదా ఈరోజు కాబట్టి నీ ఆత్మీయ స్థితే ఈ రోజు మెలుకుగా కదా కాబట్టి దేవుడు చెప్తుండో ఎందుకంటే ప్రతి కదా గొప్ప వారేమి కొద్ది వారేమి ప్రతి ఒక్కరూ ఆయన సింహాసనం ఎదుట నువ్వు ఆ దినానికి నువ్వు అతి దగ్గరగా ఉన్నావు ఆ రోజు ప్రభు నిన్ను అడిగితే ఏమి నీకు ఫలం ఇస్తాడు దేవుడు ఏమి నీకు జీతం ఇస్తాడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఏం చేసినావంటే ఆ దినం నువ్వేం చెప్తావు కదా నీకు తెలిసిందో తెలియందో ఒకటే నువ్వు ఏం చేయాలన్నా నీ ప్రాణం ఉన్నంతలోనే దేవుడి పట్ల చేయగలవు ప్రాణం విడిచిపోయినాక నీ జీవితం శూన్యం ఎందుకు పనికిరాంది కదా కాబట్టి ఇంకా ప్రాణం పోలేదు ఇంకా నువ్వు సదాకాలం శాశ్వతంగానే ఉన్నావు కదా సజీవుడిలాగానే ఉన్నావు కదా ఇప్పుడన్నా వెలిగింపబడు ఇప్పుడన్నా ఆయన కొరకు నువ్వు పని చేయి కదా ఇప్పుడన్నా ఆయన వాక్యాలు ఏందో గైకొని ఈ లోకానికి ఆయన సువార్తని ప్రకటించి నీ జీవితానికి ఆయన పట్ల ఉన్న ఉద్దేశాన్ని ను స్ార్థకం చేసుకో లేకపోతే నువ్వు ఉట్టివాడిలాగా అయిపోతావు ఎందుకు పనికి రాని చెత్త అయిపోతావు కదా కళ్ళంలో ఎన్ని గింజలు ఉన్న పనికి మళ్ళీ చెత్త అంతా గింజలు పడతాయి కదా నీ జీవితము ఆ చెత్తలాగా అయిపోతుందా ఆ గింజల్లాగా అయిపోతుందా కాబట్టి దేవుడు మనకి ఈ రోజు వాక్యం ద్వారా ఎందుకంటే నువ్వు వెలిగితేనే కదా అనేకుల జీవితాల్లో వెలుగు వచ్చేది నువ్వు వెళ్ళి నడిస్తే కదా నీ ద్వారా అనేకులు నడిచేది ఈరోజు నువ్వు అడుగు వేస్తున్నావా బయట ఈరోజు ఇంతకాలం ఇంకా చెప్పుకుంటే చెప్పుకుంటా ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వు ఇంకా ఎంతకాలం నువ్వు దేవునికి పిలుపుకు తగినట్లు నువ్వు నిశ్చయం చేసుకోకుండా జాగ్రత్త పడకుండా ఆయన గుణాలు ఆయన క్రియలు లేకుండా ఇంకా ఎంతకాలం నువ్వు నడుచుకుంటావు ఇదే రీతిగా కనిపించుకుంటా ఉంటే ఒక్కసారిగా ఆయన కడ్గము నీ మీద దోయబడితే నీ పరిస్థితి నా పరిస్థితి ఎవరైనా ఆయన ఏర్పరచుకున్న పరిస్థితి అది భయంకరమైన దుఃఖం అది కాబట్టి మన ప్రభు చెప్తుండు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చదువుతుందంటే ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయని మీరు ఎరుగుదురు కాబట్టి మత్తాయసు వార్త ఇరవై అధ్యాయం నలభై వచనంలో మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి ఈ రోజు నీలో సిద్ధపాటు ఉందా ఇప్పుడు మన ప్రభు ఇంకొక గంటకు వస్తే ఈ లోకానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా నిజంగా దేవుని పట్ల నాకు ఇచ్చిన వస్త్రాలు నేను నిజంగా పరిశుద్ధంగా ఉన్నాను ఇప్పుడు నా తండ్రి లోకానికి వస్తే నేను ఖచ్చితంగా నా తండ్రి ఎదుట ఆ సింహాసనం ఎదుట ఇప్పుడు నేను నిలబడాలా కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను నేను నిలబడినా ధైర్యంగా చెప్పగలను కదా నాలో ఏమి ఈ లోక సంబంధమైన మురికితనం లేదు చెత్త చదారం లేదు కదా నేను ధైర్యంగా నా తండ్రి ఎదుట నేను నిలబడి నేను ధైర్యంగా నా తండ్రిని ఎదుర్కొని నేను ఉండగలను ఆయన ఇచ్చే జీతం నేను పొందుకోగలను అని నువ్వు నీ యొక్క ఆత్మని నువ్వు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నువ్వు నిజంగా నీ నోటి నుంచి ఆ మాట చెప్పగలవా కదా చెప్తున్నా నన్ను నేను పరిశీలించుకోవాలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలా కాలం నువ్వు నిద్రపోతూ చీకటిలో ఉండి విలువిలాగా ఉన్నానని నువ్వు చెప్పుకుంటావు కదా కాబట్టి చూడండి నీ భక్తి ఎందుకు పనికిరాని భక్తి కదా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసుకో ఎన్ని ఉపవాసాలు ఉండు ఇంట్లో ఎంతకాలం నువ్వు ఏడ్చి ప్రార్థన చేయి ఎందుకంటే నిన్ను ఒక లెవెల్ వరకే కదా ఇప్పుడు ఈ లోకంలో ఒక గర్భంలో పుట్టిన బిడ్డకి ఆ తల్లిదండ్రులు ఒక టైం వరకే వాళ్ళకి అన్ని ఇస్తారన్నట్టు తర్వాత ఆ బిడ్డ ఏమవ్వాలా యవనస్తుడు అవ్వాలా కదా యవనస్తుడై ఏం చేయాలా కదా పుట్టిన బిడ్డలాగా పెద్దరి నాకు కూడా చూస్తారా ఈలోక సంబంధంగా నిన్ను పసిబిడ్డలాగా ఉన్నావు దేవుని రక్షణ అనుభవం ఉందకు ముందు ఎప్పుడైతే దేవుని రక్షణ అనుభవం పొందినాక ఆయన గర్భంలో దాల్చినావో నీకు ఏం చేసిండు పసిబిడ్డలాగా నీకు పాఠాలు చెప్పిండు కదా ఆదరించండు కదా ఆయన కృపనిచ్చిండు కదా ఆయన కనికలాన్ని కదా ఆయన ప్రేమ ఆయన పాలు దాగినాక నువ్వేమవాలా ఆయన వాక్యం విన్నా నువ్వు పెద్దవాడివ్యి యవనస్తులాగా బలమైన పనులు చేయాలి కదా ఈ రోజు నువ్వు చేస్తున్నావు పసిపిల్లలాగా ఇంకెంతకాలం ఉంటావు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి నువ్వు దేవునికి దగ్గరగా వస్తున్నావు ఇంకా ఎంతకాలం పసిపిల్లలాగా నువ్వు ఉంటావు ఇంకా ఎప్పుడు నువ్వు బలమైన ఆహారం తింటావు కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను ఏడుస్తున్నాను అంటే నువ్వు శ్రమంలో పోతావు ఖచ్చితంగా నువ్వు నాశనమే అయిపోతావు ఎందుకంటే అది జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది కదా మనుషుల మాటలైనా నిరర్ధకం కదా మనకి వాక్యం చెప్తుంటే ప్రకటన గ్రంథాల్లో ఆరో ముద్ర ఇప్పినప్పుడు అనేకులు చంపబడతారు ఐదో ముద్ర ఇప్పినప్పుడు భయంకరమైన శ్రమ ఉంటది ఇవన్నీ వింటుంటే నీకు ఉంది కానీ అసలు నిజంగా ఏనాడన్నా నువ్వు ఆలోచిస్తున్నావా నీ గురించి కదా ఈ రోజు నేను ఎట్లా ఉన్నాను నిజంగా నా ఆలోచనలో దేవునికి తగినట్లున్నాయా నిజంగా ఆయన చేసిన పతి పని నేను చేస్తున్నానా ఆయన చిత్తాన్ని నేను గైకోని నడుచుకుంటున్నానా నిజంగా నాలో ఆయన ప్రేమ ఉందా ఆయన సమాధానం ఉందా ఆయన నా పట్ల కలిగిన ఏదైనా నాలో ఉందా కదా ఈ రోజు నీలో ఎప్పుడన్నా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నావా ఇది మోసపోవడం కాదా క్రైస్తవులు వింటున్నా మనం మోసపోవడం కదా ఎవడో నాశనం అవుతాడని అనుకున్నావు ముందు నీ ఇల్లు ఎట్లా ఉంది నీ జీవితం ఉంది అసలు నీ పిలుపుకి ను అసలు తగినట్లు ఉన్నావా లేదా కదా కాబట్టి నువ్వు ఏనాడన్నా నిన్ను నువ్వు ఆలోచించుకున్నావా ఇది సైతాన్ని మోసపరచడం అంటే ఇది వృడ్డితనం అంటే కదా వుడ్డితనం ఉన్నాడు కళ్ళ ముందుండి కూడా చూసుకోలేడు కదా ఈరోజు కళ్ళ ముందు నీ జీవితం ఎంత భయంకరంగా ఉంది కదా నీ పట్ల దేవుడు సంతోషంగా ఉన్నాడని నువ్వు చెప్పగలవా నీలో ఏమీ లేదు నీలో ఏమీ లేదు కానీ నువ్వు మాత్రము అనేకుల మీద కదా వాళ్ళు ఇట్లా ఇల్లు ఇట్లా వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళ తగిన ఫలం వాళ్ళు అనుభవిస్తారు కదా నీకు తగిన ఫలాన్ని కూడా నువ్వు అనుభవించాలి కదా కాబట్టి ముందు నీకు నీకు రక్షణ కావాలి కదా తర్వాత నువ్వేం చేస్తావు అనేకులని రక్షణలోకి నడిపిస్తావు కాబట్టి మన ప్రభు చెప్తుంది ఒకటే కదా మనము ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఆయనకి తగినట్లున్నాము కానీ అసలు మన ప్రభు మన పట్ల ఉన్న చిత్తం ఏంది ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంది ఆయన సంకల్పం ఏంది నిన్ను ఎందుకు ఆయన రక్షించుకున్నాడు ఎందుకు నీకు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిండు నీకు ఎందుకు ఆయన తలాంతలు ఇచ్చిండంటే అవన్నీ నువ్వు ఏం చేయడానికి ఫలింపు చేయడానికి కదా ఈరోజు నీలో ఉందా ఫలపూరితమైన జీవితం ఎక్కడ వేసిన గొంగలి పురుగులాగా నువ్వు ఉన్న చోటే నీ గొంగలి పురుగులాగా నువ్వు తిరుగుతుంటే నువ్వు ఎప్పుడు ఎక్కలొచ్చి సీతకోకలాగా లోకమంతా చూసేది ఈరోజు లేరా మనలో లేరా నాలో లేరా మీలో లేరా కదా కాబట్టే చూడండి నువ్వు అనుకోవచ్చు నేను భక్తి చూపిస్తున్నాను కానీ మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును నువ్వు అనుకోలేవు నేను అనుకోలేను ఎవడు అనుకోలేడు కదా ఎంతటి సేవకుడైనా అనుకోవడం ఎందుకంటే అందరూ లోకమంతా యథావిధిగా ఉంది నెమ్మదిగా ఉంది కదా మేము తింటున్నాము మంచిగానే ఉన్నాము కదా మంచిగానే పడుకుంటున్నాం మంచిగానే సుఖిస్తున్నాము బాగా తింటున్నాం తందనాలు ఆడుతున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ ఒక్కసారిగా వస్తుంది ఆ దినం నోహవు జలప్రలయం ఎట్లా వచ్చి ఒక్కసారిగా పడితే చల్లా ఆ సొదమ గమరల పట్టణం మీదకి ఎప్పుడైతే ఆయన అగ్ని వచ్చి పడితే అవి ఎట్లా భస్మమైందో అలాంటి దినము ఒక్కసారిగా ఒక్క సెకండ్ నీ మీదకు వస్తుంది నా మీదకు వస్తుంది ఎవడైనా కానీ అపవిత్రుడైన ఆయన చిత్తాన్ని గైకొని నడుచుకొని వాడు వాడు ఎవడైనా గాని ఆ దినాన్ని ఖచ్చితంగా ఆ క్షణం నువ్వు ఫేస్ చేయాల్సిందే కాబట్టి ఒకటో దశలోనికి పత్రికలో ఐదో అధ్యాయం రెండో వచ్చినాం చెప్తుండడు ప్రభు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను కదా అందరికీ తెలుసు కేసు రెండో రాకడ ఉంది దేవుడి లోకానికి వస్తాడు తీర్పిస్తాడు దేవుడు అట్లా చేస్తాడని కానీ తీర్పు లోకానికి ఇస్తుడు కానీ నీకు కూడా ఇస్తాడు కదా తీర్పు నువ్వు ఇల్లు కడితే నీకు జీతం వస్తుంది కదా ఇప్పుడు ఒక ఇల్లు ఇల్లు కట్టించుకునే ఓనర్కి ఇల్లు కట్టే వాడికి ఏం చేస్తావు వాడికి ఆ ఇంటికి తగ్గట్టు డబ్బులు ఇస్తావా లేదా ఆ పని చేసే కూలీలోకి డబ్బులు ఇస్తవా లేదా ఈ రోజు నువ్వు దేవుణ్ణి ఇల్లు కడితే నీకు కూడా జీతం వస్తుంది కదా ఈ రోజు నువ్వు ఇల్లు కడుతున్నావా కదా కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలా ఇంకా ఎంతకాలం చీకటిలో ఉంటావు నేను వెలుగులేని చెప్పుకొని అబద్ధంలో ఉంటావు నులివెచ్చగా జీవిస్తావు సగం మనుసు లోకం మీద సగం దేవుని మీద ఇప్పుడన్నా బయటకు రా ఈ క్షణమన్నా నీ జీవితానికి దేవునికి సమర్పించుకో ఎందుకంటే ఇప్పుడన్నా దేవుని చిత్తం ఏందో నీకు ఇచ్చిన తలాంతులు ఏందో నీకు ఎందుకు ఆయన మహిమ పరచమండవు నువ్వు ఏం చేయాలో దేవుని దగ్గర వచ్చి మోకాలు వేసి నువ్వు అడుగు నీకు మార్గం ఏందో నువ్వు వెళ్ళాల్సిన త్రోవ ఏందో చూపిస్తాడు కదా ఇంకా ఎంతకాలం నీ బుద్ధిని ఆధారం చేసుకుంటావు నీ బుద్ధిని ఆధారం చేసుకొని నేను ఇక్కడెక్కడే తిరుగుతున్నాను కదా దేవుని సేవ కదా కానీ నిన్ను ఇక్కడెక్కడ తిరగమలేదు కదా లోకమంతా తిరగమండ కదా కదా నిన్ను రెక్కలిస్తే రెక్కలిచ్చిన పక్షి ఒకచోటే ఉంటుందా అది ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతుందా నువ్వు రెక్కలిచ్చిన పక్షిలాగా ఉన్నావా గొంగలి పురుగులాగా ఉన్నావా నేను ఎట్లా ఉన్నాను నువ్వెట్లా ఉన్నాం మనం ఎట్లా ఉన్నాం ఇంకా తెలుసుకోకపోతే ఇంకా నువ్వు చీకటిలో ఉంటే ఇంకా నిద్రపోతుంటే ఖచ్చితంగా ఆ నిద్రపోయేవాడిని కూడా వచ్చి సడన్ గా ఉలిక్కి పడతారు కదా అప్పుడు అదురు అదురు వచ్చి చూసినావా అట్లా ప్రభు ఒక్క దినం వచ్చినప్పుడు అప్పుడు ఉలిక్కి పడితే ఏమీ చేయలేవు కదా ఎందుకు చెప్తున్నాడంటే మన ప్రభు ఈరోజు మన అందరికీ నీ ప్రాణం ఉన్నంత వరకే నువ్వు ఏది చేయాలన్నా దేవునికి వన్స్ నీ ప్రాణం పోయినాక నువ్వు ఎందుకు పనికిరాని చెత్తవే ఏముండదు నీ దగ్గర నా దగ్గర మన దగ్గర ఎందుకంటే ఆయన జీవం ఇచ్చినప్పుడు ఆయన నీకు అన్ని ఇచ్చినప్పుడే నువ్వు ఫలించాలా కదా ఆయన కొరకు నువ్వు ఏం చేయాలనుకున్నా ఈ లోకంలో ఉన్నంత కాలమే ఈ లోకాన్ని దాటిపోయినాక నువ్వేం చేయలేవు కదా ఎవడు ఏం చేయలేడు నేనేం చేయలేను నువ్వేం చేయలేవు ఎవడైనా కావచ్చు కదా ఎంతటి సేవకుడైనా కావచ్చు ఎవడైనా కావచ్చు కదా నీ ప్రాణం ఉన్నంత వరకే దేవుడు ఇచ్చిన పని నువ్వు చేసి మంచిగా నువ్వు పనిచేస్తే మంచి ఫలం నీకు వస్తుంది కదా కాబట్టి లోకులు నెమ్మదిగా ఉన్నది భయము ఏమీ అని చెప్పుకొని కదా మేమంతా లోకులంతా నెమ్మదిగా ఉంది కదా ఎవుడు ఎట్లా ఉన్నవాడు అట్లనే ఉన్నాడు కదా చర్చీలు పోయి వాళ్ళు చర్చిపోతున్నారు వాళ్ళకి వాళ్ళ సగం సత్యం తెలియదు సగం ఏమీ తెలియదు వాడు అట్లనే జీవిస్తుండడు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు దగ్గర అంతా కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా అపవిత్రంగా జీవించి చీకటిలో జీవించి చీకటిలో చేసే పనులు చేసే వాళ్ళేమో చీకటిలో చేస్తున్నారు వెలుగులో ఉండవలసిన వాళ్ళేమో వెలుగులాగా ఉండకుండా చీకటిలాగా జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు కదా ఎవరు మన ప్రభు కొరకు వెలిగింపబడుతున్నారు ఎవరు నిజంగా జ్యోతిలాగా నిలబడగలుగుతున్నారు ఆయన పట్టణం మీద కదా ఆ కొండ మీద ఆ కొండ ఏంది ఆ బండ ఏంది మన ప్రభువే కదా ఆయన మీద నిలబడి నువ్వు దీపంలాగా వెలుగుతున్నావా కాబట్టి చూడండి మీరు ఇంకా మనం మన ప్రభు చెప్తుంది మీరు అనుకోని గడియల మన ప్రభు రాక ఉంది కాబట్టి చూడండి మనం ఎట్లా జీవిస్తున్నాం అసలు మనం దేవుని చిత్తం చేస్తున్నావా కదా నువ్వు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటా తెలిసిన వాళ్ళకాడే గూడు కట్టుకొని ఆ మధ్యలో రెక్కలు అక్కడే ఉంటే కదా నీ ప్రణాళిక అది కాదు కదా నువ్వు సీతాకోకలాగా ఎగిరి ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయి నువ్వు సర్వలోకమైన కదా నీకు రెక్కలు ఉంటే ఏ ఊరు కావాలంటే ఆ ఊరు పోవచ్చు కదా ఈరోజు సైతాను నీ రెక్కలు కట్ చేసి వాడి దగ్గర పెట్టుకుంటే ఎగరలేని స్థితిలో ఉన్నావు కదా నీ ఆత్మీయ స్థితి కదా కాబట్టి చెప్తుండే లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు అని చెప్పుకొని స్త్రీకి ప్రసవ వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కదా ఎవరు వాళ్ళు చూడండి వీళ్ళే లోకానుసారంగా ఉండి దేవుని చిత్తాన్ని కూడా గైకొనకుండా ఆయన నీ పట్ల ఉన్న చిత్తం నెరవేర్చకుండా కదా ఈ లోకం నెమ్మదిగా ఉంది అంతా మంచిగా ఉంది నాకు మంచిగానే దేవుడు బాగానే ఇచ్చిండు కదా నేను మంచిగానే బతుకుతున్నాను కదా నాకు మంచిగానే ఆరోగ్యం ఉంది కదా నీకు ఆరోగ్యం ఇచ్చింది నీకు ఇల్లు ఇచ్చింది నీకు ఆస్తి ఇచ్చింది ఇవన్నీ ఎందుకు ఇచ్చిండు నీ ఆయన నిన్ను ఆయనని మహిమ పరచడం కదా నువ్వేం చేస్తున్నావు చెప్పమంటావా దేవుడు నన్ను బాగా దీవిచ్చుండు నాకు ఇల్లు ఇచ్చిండు ఈ కారు ఇచ్చిండు ఇదిగో నా దగ్గర యాభై మంది పనిచేసే వాళ్ళని ఇచ్చిండి ఒక సాక్ష్యం చెప్పుకొని దేవుని అదే దేవుడి నీకు చెప్పిన పని ఇవన్నీ ఇచ్చింది ఎందుకు ఆ రీతిగా నువ్వు ఆయనని మహిమ పరచడానికి కదా కాబట్టి అవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు అవన్నీ దేవుడిని తగినట్లు చేస్తున్నావా కదా ఇచ్చినోటి మీద మనసు పెట్టి ఇచ్చిన దేవుడిని దూరం పెట్టుకుని నీ జీవితాన్ని నీ ఆత్మీయస్థితిని చెత్తలాగా చేసుకుంటే చెత్త ఎప్పుడు ఇష్టపడతాడు కదా చెత్తలాగా చేసుకుంటే దేవుడు ఎట్లా నిన్ను ఇష్టపడతాడు కాబట్టి ప్రభు చెప్తుండు ఇచ్చిన ఆయన కాబట్టి నువ్వు ఆయనని స్థుతించి ప్రభ ఇది నాకు ఇచ్చినావు ఈ ఉద్యోగం నాకు ఇచ్చినావు నాకు ఈ భార్యను నాకు ఇచ్చినావు ఈ బిడ్డలు నాకు ఇచ్చినావు ఇవన్నీ నాకు ఇచ్చినావు ప్రభ నీకెంతో కృతజ్ఞత చెల్లిస్తున్నానని చెప్తున్నావు కానీ అసలైన కృతజ్ఞత ఆయన శిల్వ ఎత్తుకొని నువ్వు కదా అనేకులని ఆయన తన్నిధికి నడపడం కదా అనేకులని రక్షణలోకి నడిపించడం కదా అది ఎక్కడ చేస్తున్నారు కాబట్టి నీ కృతజ్ఞత ఉంటే నీకు ఆ పని చేస్తావన్నట్టు కదా ఇచ్చిన వాటి మీద మనసు పెట్టుకోవు కదా దేవుడు ఈ సృష్టిని ఇచ్చిండు నువ్వేం చేస్తున్నావు ఈ సృష్టిని పూజిస్తున్నావు సృష్టిని ప్రేమిస్తున్నావు కదా ఈ సృష్టిలో ఏమున్నాయి నీకున్నాయన్ని కదా కాబట్టి చూడండి దేవుడిని మనం ప్రేమించినప్పుడు ఇవి మనకు కనిపి ఉంటాయి మన ముందే కానీ మన మనస్సు మన హృదయము మన ఆలోచనలు సమస్తం దేవుడి మీదనే ఉంటుంది ఆసక్తి ఈ రోజు నీ ఆసక్తి దేని మీద ఉంది కదా డబ్బు సంపాదించుకోవడం ఉంది సంపాదించిందాన్ని ఎట్లా కాపాడుకోవాలని ఉంది కదా ఏం సుఖం చెప్పండి అది ఒక దినం అది నీ మీదకి వచ్చినప్పుడు మన ప్రభువు రాకడొచ్చినప్పుడు నీ ఇల్లు నిన్ను కాపాడుతుందా నీ ఉద్యోగం నిన్ను కాపాడుతుందా నీకు ఇచ్చిన ఏది నిన్ను కాపాడుతుంది కదా చూడండి నిన్ను దేవుడు జ్యోతిలాగా వెలిగే దీపంలాగా పెడితే వెలగలేని స్థితిలో తయారైపోయినారు ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలు కదా ఎందుకు లోకంలాగా నెమ్మదిగా కదా ఎవరికి వాడు వాడి మీద ఈడు ఈడెట్ట వాడట వాడెట్ట అందరూ వాడెట్టని చెప్తున్నావు నువ్వు ఈడెట్టని చెప్తున్నారు కానీ మీ ఇద్దరికి ఎవడు బుద్ధి చెప్పాలా కదా ప్రభువే చెప్పాలా కదా మనందరికీ ఎవరు బుద్ధి చెప్పాలా చెప్పండి నేను ఇట్లా ఉన్నానని నువ్వు చెప్పుకొని వాడు అట్టున్నాడని నువ్వు చదువుతున్నావు నేను ఇట్టున్నానని వాడు చదువుతాడు అట్లా అందరూ చెప్పుకుంటే మీ అందరికీ ఎవరు బుద్ధి చెప్పాలా ప్రభుయే చెప్పాలి కదా అందుకు ఆయన కత్తి దూసి మిమ్మల్ందరినీ అపసాక్షుల్లాగా చేస్తుండంటే ఎందుకు నాశనం చేస్తుండంటే అది బుద్ధి చెప్పడం అన్నట్టు కదా కాబట్టి చూడండి ప్రభు చదువుతుండడు గర్భిణీ స్త్రీకి ప్రసవ మీద వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకునలేరు ఎప్పుడైనా కావచ్చు కదా నువ్వు ఎంతటి డబ్బు ఉన్నోడిపోయినా కావచ్చు నీకు ఎంత పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి ఉండొచ్చు దేవుడు ఆత్మ ఫలాలే ఇచ్చుండొచ్చు ఆత్మవరాలు ఇచ్చి ఉండొచ్చు ఎందుకు ఇచ్చిండంటే అప్పుడు ఆయన తగినట్లు నీ జీవితం కాబట్టి నీ మీద నమ్మి ఇచ్చిండు ఆ నమ్మకాన్ని నువ్వేం చేసినావంటే నువ్వు తల్లి ఎట్లయితే బిడ్డ తల్లి రొమ్ము కొరికినట్టు నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేసినట్టు కదా నీకు ఇచ్చినవన్నీ నువ్వు చెడగొట్టినావంటే అది నమ్మక ద్రోహమా కాదా ఈరోజు క్రైస్తవులు లేరా మనలో లేరా కదా ఎందుకు దేవుడు ఈ మాట నీకు చెప్తుండంటే నీకు అన్ని ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఆయన చిత్తాన్ని చేస్తావని ఈ రోజు ఆ నమ్మకంగా నువ్వు చేస్తున్నావా నీ జీవితం ఉందా ఏ రోజన్నట్లా నువ్వు ఏ రోజన్న అట్లా ఆలోచిస్తున్నావా కదా ఆ రోజు ఆ దినము మన ప్రభు ఎదుట నిలబడే దినము ఆయన వచ్చే దినము ఆ నిమిషము ఆ క్షణము నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటదంటే అంత భయంకరంగా ఉంటది కాబట్టి చూడండి దేవుడు చెప్తుండే సహోదరులారా ఆ దినము దొంగ వల్లే మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు కదా ఎవడు ఆ దినం భయపడతాడు ఎవడు ఆ దినం సిగ్గుపడతాడు సిగ్గు వస్తుంది ఖచ్చితంగా మొహాలు కూడా వికారం అయిపోతాయి కదా ఆయన ముందు నిలబడలేని సిగ్గుతో ముఖం దించుకుంటావు ఎందుకంటే ఏమి ఫలించలేకపోయింది కదా నీ జీవితము నీలో ఫలింపే రాలేదు కదా నీకు ఫలించడానికి మాత్రం ఆయన ఇచ్చిండు కానీ అన్ని ఇచ్చి కూడా కనలేని గొడ్రాలు లాంటి తయారు జీవితం అన్నట్టు ఎందుకు అన్ని ఉన్నాయి సమృద్ధిగా నీ దగ్గర అయినా నీలో ఫలింపు కదా కదా ఎందుకు లేదంటే ఆ రీతిగా ప్రభుత్వ వరకు చేయాలనే తపన నీలో లేదన్నట్టు కదా నువ్వు గొడ్రాల లాగా ఇంకెంతకాలం ఉంటావు నీ జీవితం ఇంకా ఎంతకాలం ఎండిపోయిన జీవితం లాగా ఉంటుంది ఇంకా ఎంతకాలం సమర్థించుకుంటావు నీ ప్రాణం పోయేంత వరకే కదా సమర్థించుకుంటావు కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకే మనం ఎవరువైనా కానీ నేనైనా నువ్వైనా ఎవడైనా దేవుని పట్ల నిజంగా నేను దేవునికి సేవ చేయాలా దేవుని చెత్తాన్ని చేయాలా అని అనుకునేవాడు ఎవడైనా కానీ ఏ సేవకురాలైనా కానీ ఎవరైనా కానీ చూడండి నీ ప్రాణం ఉన్నంత వరకే నువ్వు ఏం చేయాలన్నా దేవునికి ఒక్కసారి నువ్వు ఈ లోకంలో మరణించినాక నువ్వు ఏమీ చేయలేవు ప్రభుకి దేవుని వాక్యాలు నువ్వు నేర్చుకోవాలనుకున్నా నీ ప్రాణం ఉన్నంత వరకే ఆయనను ఏది చేయాలనుకున్నా నీకు జీవం ఉన్నంత వరకు అది పోయిన దినము ఏమీ చేయలేవు కదా నువ్వు నీ ఆత్మ కూడా పోయి ఆ నరకంలో ఉంటది కదా కాబట్టి చూడండి మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు కదా మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము ఎవరు రాత్రి వారు ఎవరి చీకటి వారు కదా ఈ రోజు పగల సంబంధ లాగా చెప్పేవాళ్ళు కూడా రాత్రి రాత్రి ఏం జరుగుతుంది పాపాలు జరుగుతాయి కదా కదా ఈ రోజు అదే కదా నేను నుల్లి వెచ్చగా వెచ్చగా రెండు రకాలుగా ఉన్నారు కదా పగటి వారి ఉన్నట్టు కనబడుతున్నారు అలాగే జీవితాలేమో చేకటి జీవితాలు అన్నట్టు పైకేమో దేవుని భక్తి హృదయమేమో పాపం కదా హృదయం అంతా కఠినం కుళ్ళు కుట్ర అసూయ ద్వేష కపటాలు కానీ పైకి మాత్రము దేవునితో పాటలు పాడతారు వాక్యం చదువుతారు ఎందుకు నీ భక్తి అదేమన్నా నిన్ను కాపాడుతుందా అదేమన్నా దేవుణ్ణి మెచ్చుకునేలాగా నీ భక్తి ఏమన్నా నిన్ను చేస్తుందా నీకు తృప్తి అంతే కదా కానీ దేవుడికి తృప్తి లేదు దేవుడికి సంతోషమే లేదు నీ పట్ల ఎందుకంటే ఏ రోజు ఆయన చిత్త ప్రకారంగా నువ్వు గైకొని ఏనాడు నీ జీవితాన్ని మార్చుకోలేదు కదా కదా కాబట్టి దేవుడు నిన్ను వెలిగింపమన్నాడు పోయి ఫలించమన్నాడు నువ్వు ఫలించాలంటే నీకు ఏమేం కావాలో అన్ని ఇస్తుంటే అన్ని తీసుకొని నమ్మకంగా పనిచేయాల్సిన నువ్వు ఈ రోజు సోమరి అయినావు కదా కష్టపడలేని సోమరితనంతో బద్ధకముతో అదే కదా ఐక విచారాలు ఎన్ని ఎందుకు సమర్థించుకునే జీవితాలు సోమరితనం అన్నట్టు కదా ఇంకెంత కాలంలో నువ్వు సోమరితనంతో జీవిస్తావు కదా నీ ప్రాణం ఉన్నంత వరకే కదా దేవుళ్ళ నువ్వు కష్టపడేది ఏది నేర్చుకోవాలన్నా దేవుని వాక్యాలు తెలుసుకోవాలన్నా దేవుని పాటలు నేర్చుకోవాలన్నా నువ్వు దేవుని స్వార్థ చెప్పాలన్నా అనేకులని రక్షణలకు నడిపించాలన్నా అనేకులని శిష్యులుగా చేయాలన్నా లేదా దేవునికి నువ్వు బల మంచి దాసుడ అనే బిరుదు తెచ్చుకోవాలనుకున్నా ఏదైనా నీ ప్రాణం ఉన్నంత వరకే కదా అది పోయింది నువ్వు ఏదైనా ఇట్లా ఒక్క పనైనా చేయగలుగుతావా కాబట్టి చూడండి మనము రాత్రి చీకటి వారి ఉండదు నువ్వు పగల సంబంధమైన వాడి పగలు సూర్యుడు పగలు లోకానికంతా వెలుగు ఇస్తుంటే నువ్వు దేవుని ధరించుకుంటే నీ జీవితం కూడా అనేకులకి వెలుగులాగా ఉండాలి కదా అనేకులకి జీవితాల్లో వెలుగులాగా ఉండాలి కదా ఈ రోజు నువ్వు అలా వెలుగుతున్నావా వెలుగునిచ్చే దేవుని ధరించుకుంటేనే కదా నువ్వు విలిగేది కాబట్టి చూడండి కావున ఇతరులు వల్లే నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు కాక ఎందుము ఈ రోజు నువ్వు మత్తులయ్యుంటే ఇప్పుడన్నా బయటకురా ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతుండు కదా ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఎప్పుడు వాక్యాన్ని శరీర సంబంధంగా చూడే కదా ఎందుకు చెప్తున్నానంటే మన గ్రూప్లో కానీ ఎక్కడైనా మన అన్న చెప్తే ఆయన పెద్దవాడు ఆయన చెప్తే చిన్నవాళ్ళు చెప్తే ఎట్లా అని తారతమ్యాలు క్రీస్తులో ఉన్నాయా కదా క్రీస్తులో ఉంటే ఇరిమ్యాని ఎందుకు తీసుకున్నాడు దేవుడు ఇరిమ్యా ప్రవక్తని బాలుడే కదా ఇరిమ్యా కానీ ఆయన జనాలకి రాజ్యాలకే ప్రవక్తలాగా పెట్టిండే కదా బైబుల్ మొత్తంలో పెద్దగా ఆయన ఎంత వాడు బాలుడే కదా కాబట్టి వాక్యం చెప్పే వాడిని ఎప్పుడూ చూడద్దు ఆ చెప్పే మాటలు చూడాల అప్పుడు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోగలవు కదా పరిశైలు శాస్త్రులు ఎందుకు వాళ్ళు మారలేకపోయినారంటే వాళ్ళు శరీర సంబంధులు కదా శరీరకంగా ఈయన ఈ లోకంలో వాళ్ళ ముందు పెరిగిన బిడ్డ కదా అయితే ఆయన మాటలు వినేది ఏంది ఈయన మన కళ్ళ ముందు పుట్టిన అట్లా నువ్వు చూస్తే నువ్వు కూడా గుడ్డివాడివే కదా పాడుతుంటారు కదా కనులున్నా కానలేని చెవులున్నా వినలేని స్థితి అని అంటే కనులు ఉన్నాయి చూస్తున్నావు కానీ చూడలేని గుడ్డితనం అన్నట్టు చెవులు ఉన్నాయి వింటున్నావు దేవుని వాక్యం కానీ విని జీర్ణించుకోలేని అలాంటి చెవులు కాదన్నట్టు కదా ఈరోజు అలాంటి జీవితమే నీకుంటే ఇంకా మార్చుకో ఇంకా సరి చేసుకో కదా వేషధారకుల్లాగా ఉండొద్దు కదా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ప్రవచించినవో నువ్వు స్వస్థత చేసినావు నువ్వు తిరుగుతున్నావో తందనాలు ఆడుతున్నావో దేవునికి ఎక్కడికి వెళ్తున్నావో అవన్నీ చేస్తున్నానని నీకు అనిపిస్తుందేమో కానీ నిజంగా నా తండ్రి సంతోషిస్తుండ నిజంగా నేను ఏది చేస్తున్నా ఆయన చిత్తంగానే జరుగుతుందా నిజంగా నేను వెళ్ళే ప్రతి పని ఆయనకు తగిన పనేనా కాదా నిజంగా నా జీవితం ఆయన తగినట్లు ఉందా లేదా నేను చేసే సేవ కావచ్చు నేను చేసే ఉద్యోగం కావచ్చు నేను ఆలోచించే ఆలోచనలు కావచ్చు నేను మాట్లాడే విధానం కావచ్చు నేను తలించే హృదయం కావచ్చు ఇవన్నీ నా తండ్రి కదా మన ప్రభువు కదా ఆయన పరిశుద్ధుడు కదా ఆయనకు తగినట్లు నా జీవితం ఉందా ఈ రోజు అన్నా అట్లా కదా నీకు నువ్వే బుద్ధిమంతుడు అని నీకు నీకే మనం జ్ఞానులమని మనకి మనమే జడ్జిమెంట్ లాగా తీర్పలం అయిపోయినాం కాబట్టి మనం మోసపోతున్నాం కాబట్టి మత్తులు అయిపోయి ఉన్నావు కదా ఈ రోజు నువ్వు మత్తులో నుంచి నువ్వు బయటకు రావాలా ఇంకా ఎంతకాలం మత్తులో జీవిస్తావు కదా సేవ చెయ్యాలా చెయ్యాలా అనేది కూడా మత్తే ఎంతకాలం ఆ మత్తే కదా అది అంటున్నావా కానీ నీ రోజులు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి జనులందరూ నశించిపోతున్నారు దేవుని సువార్త ప్రకటింపబడలేదు నీవేమో మాత్రమో నీ నోరు తెరిశిని కానించి నేను సేవ చెయ్యాలా చెయ్యాలా చెయ్యాలా చెయ్యాలా అంటున్నావు కానీ ఏ నాడన్నా నేను చేస్తానని ముందుకు పోయినావా ముందుకు పోతేనే కదా సముద్రం రెండు పాయలు అయ్యేది ముందుకు పోతేనే కదా బండలో నీళ్లు వచ్చేది ముందుకు పోతేనే కదా సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయేది ముందుకు పోతే కదా అగ్నిలో పోయినా కూడా అది నీ మీద ఏమి చేయదు నువ్వు చేస్తాను చేస్తాననుకుంటే ఏమి జరుగుతాయి నీ జీవితంలో నువ్వు అడిగేసి ముందుకు పోతుంటే అప్పుడు వచ్చే సమస్యలు కష్టాలు బాధలు ఇరుకులు అన్నీ అవి అప్పుడు దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు కదా నువ్వు ఆ రీతిగా మత్తే కదా అది అది కూడా మత్తులలో ఉండడమే కదా నేను దేవుని సేవ చేయాలా చెయ్యాలా చెయ్యాలా అట్లా చెప్పుకుంటూ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతుంది కానీ నువ్వు ఎవరికి రక్షణ ఇచ్చినావో చెప్పు నేను ఎవరికి ఇచ్చినా నువ్వు రక్షణ నిన్ను రక్షణ ఇవ్వాలి కదా నువ్వు రక్షణ ఇస్తే కదా నీకు ఫలం నువ్వు ఇచ్చినావా రక్షణ కదా కాబట్టి చూడండి ఇదంతా అజ్ఞానమే కదా దినాలు చెడ్డవిగా ఉన్నవి అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోమంటే ప్రభు నువ్వు జ్ఞానంతో నడుచుకున్న వాడివి ఏం చేస్తావు ప్రభా ఇదిగో దినాలు చెడ్డవిగా ఉన్నాయి నేనేం చేయాలా ప్రభావ ఈ దినాలు చెడ్డవిగా ఉన్నాయి మనుషులంతా నాశనంలోకి పోతున్నారు జనులంతా నశించిపోతున్నారు ఆయన అనేకులు ప్రభ నీ వాక్యమే తెలియకుండా అయిపోతున్నారు ఇది చూస్తున్నా నాకు చాలా బాధగా ఉంది ప్రభ నాకు నేనేం చేయాలా ప్రభా ఇలా గురించి ప్రభ అని ఏ రోజన్నా నువ్వు ప్రార్థన చేసినావా ఇట్లాంటి ప్రార్థనలు చేస్తేనే దేవుడు మనతో మాట్లాడతాడు కదా కాబట్టి చూడండి ఒకటో దశలో నీకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి ఉన్నాము గనక మత్తులమై ఉండక ఈ రోజు నీ జీవితం ఎట్లా ఉందో చూడుకో నా కూడా నా జీవితం నేను చూసుకోవాలా వింటున్నా మీరు ఎవ్వడైనా కానీ మన ప్రభు మాట ఎప్పుడు ఒక వ్యక్తి మీద ఇద్దరు వ్యక్తుల గురించి అంత చెప్పనే చెప్పడు ఆయన ఏదైనా ఈ సృష్టికే చెప్తాడు ఎందుకంటే ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కాబట్టి కాబట్టి ఆయన మాట ఎప్పుడు ఒకరిని టార్గెట్ చేసుకొనో లేదా ఇద్దరిని టార్గెట్ చేసుకోనో ఆయన మనసులో ఏదో పెట్టుకొని వచ్చి దేవుడు వాక్యము ఆయన చెప్పనే చెప్పడు అట్లాంటి చెప్పే వాళ్ళంతా దొంగలు మోసగాలు వేషగాలు వాళ్ళు వాళ్ళు చెప్తారు ఎందుకంటే స్వార్థపూరితమైన సేవ కపటమైన ప్రేమ కదా అది నిజమైన కాపరలు కాదోళ్ళు గొర్రెలు కానీ తోడేళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్తారు వాళ్ళు అని ప్రభు అట్లా చెప్పడు ఆయన సృష్టికర్త ఆయన ఏ వాక్యం చెప్పినా ఏది ప్రవచించినా అది మొత్తం ఈ సృష్టికే చెప్తాడు ఆయన కాబట్టే చూడండి నువ్వు ఇంకా మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచము కదా విశ్వాసము నీకు ఉండాలా ప్రేమ ఉండాలా కదా క్రీస్తు శరీరం ముందు బాధపడి శ్రమ మనల్ని అలాంటి మనస్సు ఆయుధంగా ధరించుకోండు కదా కాబట్టి క్రీస్తు ప్రేమ ఏం చేసింది పాపులమై ఉన్న మన కొరకు ఎన్నో బాధలు పడి శ్రమలు పడి అవమానాలు పడి నిందల పడి ఆయన ఎంతగానో ఆయన జీవితాన్ని నీ కొరకు ఒక అర్పణలాగా బలిలాగా అర్పించి చెడ్డుతనంతో ఉన్న నిన్ను పరిమళ వాసనంగా మార్చిండా లేదా మురికితనంతో చెత్త చదారంతో నిండిపోయిన నీ వస్త్రాలను ఆయన రక్తంలో ఉతికి నీకు పరిశుద్ధ పరిచి ఇచ్చిండా లేదా కదా ఆ ప్రేమ నీలో ఉంటే ఏ రోజన్నా ఆయన ప్రేమ నువ్వు ఆయన ఎందుకు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థ ప్రకటించమన్నాడు నేను నిజంగా వెళ్తున్నానా లేదంటే నాకున్న ఇంట్లో సమస్యలు చెప్పుకొని నాకున్న బాధలు చెప్పుకొని కదా నా పనులు తీరగ్గా చూసుకొని నువ్వు ఏం జీతాం పొందుతావు చెప్పు కదా నాకు చెప్పుకుంటావేమో సమర్థించుకొని ఏదో సాకు చెప్పి లేదంటే ఇంకొక సేవకుడికి చెప్తావేమో సాకు ఇంట్లో వాళ్ళకి సాకులు చెబుతావు కానీ ఆయన కన్నులు చూస్తున్నాయి కదా నువ్వు సాకులు చదువుతున్నావా నిజంగా వెళ్ళే స్థితిలో ఉన్నావా వెళ్ళలేని స్థితిలో ఉన్నావా నిజంగా నీ పరిస్థితి ఎట్లా ఉందని ఈ లోకాన్ని నువ్వు కన్ను ఇప్పి కదా మమ్మల్ని మోసపరచొచ్చు కదా నీ హృదయం ఎట్లా ఉంది నీ ఆలోచ కానీ ఆయన కన్నులు మాత్రం నిన్ను చూస్తున్నాయి అనే సంగతి ఎప్పుడన్నా నువ్వు కనిపెట్టినావా అదే ఈ లోకం ఎవరు నన్ను చూడట్లేదు నా ఆలోచనలు నా జీవితాన్ని నేను నిజంగా దేవు కానీ నా తండ్రి చూస్తుండే ఆయన కనులు ఎప్పుడు నా మీద కనిపెట్టుకునే ఉంటాయి నేను వెళ్ళే ప్రతి స్థలము ప్రతి మాట ప్రతి ఆలోచన అన్ని నా దేవుడు చూస్తుండే అయ్యో ఇట్లా చేస్తే నేను అపవిత్రుడు అవుతానే నేను ఇట్లా ఇంటే పాపిన ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడిని కానీ కాబట్టి నా ప్రభు నన్ను చూస్తుండే ఇప్పుడన్నా నన్ను నేను మార్చుకుంటానే నా జీవితాన్ని సరి చేసుకుంటానే వెలుగుతానే ఇప్పుడు దాకా దీపమే నాది ఎందుకంటే నా ద్వారా అక్కడ కూడా రక్షణ నేను ఇవ్వలేదే ఎక్కడికి వెళ్ళి నీ స్వార్థ ప్రకటించలేదే నా ఇంట్లో నా గురించి నా కుటుంబాల గురించి నా బంధువుల గురించి ఈ భజన చేసుకుంటా నా జీవితం అంతా ఈ భజన ఇంకా ఆపాలే అని ఎప్పుడన్నా చేసినవన్ను ప్రార్థన కదా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సేవలో వెళ్తే ఆటోమేటిక్గా నీ ఇంటి నీ ఇంటి చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ బంధువుల చుట్టూ ఆటోమేటిక్గా దేవుని కంచె ఉంటదా ఉండదా ఇంకా దాని గురించి నీకు చింత చెప్పు ఆయన చింత ఏదో నువ్వు పోయి ఆ పని ఏమన్నా నువ్వు చేస్తున్నావా ఇది గుడ్డితనం అంటే మోసపోవడము నిద్రపోవడము మత్తుల ఉండడం అంటే ఇదే కదా ఎప్పుడైతే దేవునిలో నువ్వు వెళ్తున్నావో ఆయన చిత్తం చేస్తున్నావో ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి నీ సమస్తానంతా ఆయన కాపాడుతాడా లేదా అంటే నీకు నమ్మకం లేదన్నట్టు కదా కాబట్టి ఈ సాకులు చెప్పుకొని నీ నీ భారాలు చెప్పుకొని దేవుడి చిత్తాన్ని తొలగించి నువ్వు దూరంగా జరిగిపోతే ఇంకా ఎంతకాలం నువ్వు ఆ రీతిగా జీవిస్తావు ఎంతకాలము వెచ్చగా లేకుండా నువ్వు దొంగలాగా వేసకుడిలాగా మోసగాళ్ళలాగా జీవిస్తావు కాబట్టి ఇప్పుడన్నా నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా ఇప్పుడన్నా దేవుని చిత్తం ఏంటంటే నువ్వు సువార్థ ప్రకటించడమే కదా నువ్వు వెలగడేమే కదా దేవుని చిత్తం ఎందుకు వెలగాల ఇల్లు వెలిగితేనే కదా ఇంట్లో కదా ఒక మార్గంలో ఒక దీపం ఉంటేనే కదా ఆ మార్గంలో నీ బండికి లైట్ ఉంటే నువ్వు పోతావు కదా చీకటిలో అయినా అంటే వెలిగితేనే కదా నీ ద్వారా అనేకులు ఆ మార్గంలోకి ఆ వెలుగులోకి వచ్చేది పరలోక రాజ్యాన్ని దేవుడు మనకిచ్చిపోయింది కదా దాని తాలాప్ చెలువు నీకు అంటే నాకు తాప్ చెవులు ఎందుకు ఇస్తారు చెప్పండి ఒక ఇల్లు తాలాం చెవులు ఎందుకు ఇస్తారు ఆ ఇంటిని ధరిస్తే ఆ ఇంట్లోకి పోవచ్చు అన్నట్టు కదా అందుకే ఇస్తారా కదా తాలాప్ చెవులు ఎవరైనా ఈ లోకంలో ఈ రోజు దేవుడు పరలోక తాళ చెవులు ఇవ్వడం అంటే నువ్వు తలుపు తీసి అనేకుని నా ఇంట్లోకి పంపాలన్నట్టు అంటే అనేకుల్ని దేవుని రాజ్యంలోకి చేర్చాలన్నట్టు అందుకు ఇచ్చిండి నీకు తాళ చెవులు ఇచ్చింది నువ్వేం చేసి జేబులో పెట్టుకొని నీ దగ్గర పెట్టుకోవడానికి కాదు కదా కాబట్టి మన ప్రభు చెప్తుండో ఖచ్చితంగా మనందరికీ నీలో విశ్వాసం అనే ప్రేమ ఉండాలా నువ్వు ఏదైనా అనుకోవచ్చు నిన్ను నువ్వు తృప్తి పడుకోవచ్చు కదా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తున్నాను కదా నువ్వు పసిపిల్లాడువి కాదు కదా పసిపిల్లడు అయితే ఏ తల్లిదండ్రులు కూడా పసిపిల్లడి చేత పని చేపించుకోవాలి అనుకోరు కదా ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు ఫ్రెండ్స్ ఉన్నాడు ఒకటే రెండు సంవత్సరాల పిల్లాడు ఆ పిల్లవాడి చేత పని చేయించుకోవాలని నేను ఆశిస్తాను అదే నా బిడ్డ నా స్థితికి వస్తే నా బిడ్డని నేను ఆశిస్తాను కదా నువ్వు పసిపిల్లాడిలాగా ఇంకా ఎంతకాలం కదా నువ్వు పసిపిల్వాడి కాదు కదా వాక్యం ప్రకటించే వాళ్ళు ఇవ్వరు పసిపిల్లలు కాదు కదా వినేవాళ్ళు ఏమన్నా పసిపిల్లలేమో కానీ చెప్పేవాడు అయితే పసిపిల్లడు కాదు కదా నువ్వు చెప్తున్నా కూడా పసిపిల్లలాగా ఉన్నావంటే ఇంకా దేవుడు నిన్ను ఏమనాలా చెప్పండి కాబట్టి చూడండి మనం వెలిగింపబడాల కాబట్టి మన ప్రభు ఒక మాట చెప్తున్న విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీణను స్థిరస్థానము ధరించుకోవాలా దేవుని వాక్యము ఉంటేనే నీకు రక్షణ ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటేనే నువ్వు రక్షింపబడతావు ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా రక్షింపబడతావు దేవుడు ఎప్పుడు వచ్చినా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు సిద్ధపాటుగా ఉంటావు కాబట్టి నువ్వు జాగ్రత్త పడతావని చదువుతుడు ఇక్కడ ఒక వాక్యం ఉంది ఏంటంటే ఒకటో దిశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఎందుకనగా మన ప్రభు అయిన ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు కదా నిన్ను ఎందుకు రక్షించుకోండు ఎందుకు ఈ లోకానికి వెతుకు వచ్చి నిన్ను కాపాడుకోండు ఆయన కథతో నువ్వు నరకంలోకి పోవడానిక నువ్వు నాశనంలోకి పోడానికా అందుక ఆయన నీ దగ్గరికి వచ్చింది ఈ లోకానికి వచ్చింది కదా చూడండి ఎందుకు దేవుడికి అంత కోపము బాధ అంటే నిన్ను రక్షించుకున్న దేవుడికి కృతజ్ఞతడి వై నువ్వు జీవించాలి కదా కానీ రక్షించుకున్న దేవుడే మళ్ళీ నిన్ను శిక్షిస్తుండంటే ఆయన ఉగ్రత ఎందుకు వస్తుంది అవిధేయత కదా కదా అవిధేయత ఎప్పుడు వచ్చింది ఆయన ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్నప్పుడు వస్తుంది కదా అంటే ఓ రీతిగా నువ్వు పాపంలో ఉంటే నిన్ను రక్షించుకున్న దానికి ఏమన్నా అర్థం ఉందా కాబట్టే ఈరోజు అనేకులు దేవుణ్ణి మరలా సిల్ వేస్తున్నారా లేదా చూడండి ఒకసారి మన ప్రభు వచ్చి బాధపడి శ్రమపడి నీ కొరకు ఎంతగానో తన ప్రాణాన్ని త్యాగం చేసి నీకిచ్చిన దేవుడు ఈరోజు ఆయన ఉగ్రత కూడా నీ మీద పెడుతుండే కదా రక్షణ ఎందుకు ఇచ్చిండు జగత్తి పునాది వేయబడ ఉనికి ఆయన ప్రేమతో ఉంది కాబట్టి ఆ ప్రేమ రక్షణకి సాదృశ్యం అన్నట్టు కోపము సాదృశ్యం అన్నట్టు ఉగ్రతకి కదా ఒకప్పుడు ప్రేమిచ్చిండు అందరినీ ఇప్పుడు అందరినీ ద్వేషిస్తుండడు కదా ఆ ద్వేషించిన వారిలో నీ జీవితం ఉందో లేదో నా జీవితం ఉందో నేను చూసుకోవాలా మన జీవితాలు ఉన్నాయి ఎందుకంటే నువ్వు వెలిగింపబడాలా నువ్వు జ్యోతిలాగా నిలబడాలా అనేకులకి నువ్వు స్వార్థ ప్రకటించాలా అనేకులని రక్షణలోకి నడిపించాలా ఆయన ఇల్లు నువ్వు కట్టాలా అని నీ మీద నమ్మకం పెట్టి ఆయన అన్ని నీకిస్తే ఈ రోజు నువ్వు ఎట్లా ఉన్నావు కదా కాబట్టే మన ప్రభు చెప్తుండు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి మనం ఎట్లా ఉన్నాము ఇంకా ఎంతకాలము సమర్థించుకుంటావు ఇంకెంతకాలము నీ గురించి నువ్వు భజన చేసుకుంటావు నీ గురించి ఎందుకు నీకు చింత చెప్పు నీకు దేవుని మీద నమ్మకం ఉంటే ఏ నాడు నీ గురించి నువ్వు ఆలోచించు నీ మనస్సు నీ ప్రేమ నీ ఆలోచన ఎప్పుడు లోకంలో నశించిపోయే వాళ్ళ గురించే ఆలోచిస్తుంది కానీ నీ గురించి ఆలోచన ఉండనే ఉండదు కదా ఎందుకంటే నీ గురించి ఆలోచించే దేవుడు నీలోనే ఉన్నాడు కదా ఈ రోజు నీ గురించి ఆలోచిస్తున్నావంటే నీ కుటుంబాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి నీ జీవితం దాని మీద పెడుతున్నావంటే నీకు దేవుని మీద నమ్మకం లేనే లేదు నువ్వు ఒక అబద్ధికుడివే నువ్వు నిజంగా వేషధారకుడివే ఎందుకంటే దేవుని నమ్మల నమ్మితే నీ జీవితం సమర్పించుకుంటే నీ జీవితానికి ఇంకా దిగులేంది నీ జీవితానికి ఇంకా భయమేంది ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు భయపడుతున్నావు దేవుని పట్ల నీకు నమ్మకం లేదు కదా కానీ ఆయనకి నీ మీద నమ్మకం ఉండే ఆయన నిన్ను ప్రేమిచ్చిండు కదా ఆయన పరలోక తా ఆలోచిలే ఈ లోకానికి ఇచ్చిండు కదా ఆయన నామాన్నే మనకి ఇచ్చిండు కదా సమస్తం మీద మనకు అధికారం ఇచ్చిండు కదా కాబట్టి ఆయనకి నమ్మకం ఉంది నీకు లేదు నమ్మకం మనకి లేదు నమ్మకం దేవుని పట్ల కాబట్టి మత్తాయి సువార్త ఇరవై అధ్యాయంలో ఇంకా మనము ఇంకా ఎంతకాలము దేవుడి పట్ల ఇంకా మనం సేవ చేయాలా సేవ చేయాలా సేవ చేయాలంటే ఆయన రాకడం రానే వస్తుంది ఇంకేం చేస్తావు సేవ చెప్పు ఆ రోజు ఉట్టిగా నిలబడి ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఉంటావు కాబట్టి మన ప్రభు చెప్తుడు ఒకటే ఇక్కడ వాక్యం ఉంది ఏంటంటే చూడండి వత్తైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయ నాలుగు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడు ఎవడు ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతుడు నీలో నమ్మకం ఉందా నీలో నిజంగా బుద్ధి ఉందా నువ్వు నిజంగా దేవుని పట్ల నిజమైన దాసుడిలాగా ఉన్నవా కదా యజమానుడి ఊరు మనందరికీ ప్రభువే కదా తన ఇంటి వారి ఊరు ఆయన బిడ్డలే కదా మనకి ఏం పెట్టాల తగిన వేళ అన్నం అన్నం ఏంది ఈ వాక్యమే ఆయన జీవాహారం కదా అది పెడుతున్నావా ఈ రోజు నువ్వు పెడితేనే కదా అది తిని అనేకులు బలంగా తయారయ్యేది చూడండి నువ్వు ఎలా ఉన్నావో చెప్పు నువ్వు నమ్మకంగా ఉన్నావా ఈరోజు నువ్వు నిజంగా బుద్ధిమంతుల్లాగా ఉన్నావా నిజంగా నిజమైన దాసులు లాగా నమ్మకస్తుల్లాగా దేవునికి ఉన్నావా నువ్వు నమ్మకమైనవి ఆయన ఇంటికి ఆయన బిడ్డలు ఉంటారు ఆ బిడ్డలకు నేను అన్నం పెట్టాలా వాళ్ళని పోషించాలా వాళ్ళని బలపరచాలా కదా వాళ్ళకి నేను కాపాడాలా వాళ్ళ ఆత్మలు నేను రక్షించాలా వాళ్ళని దేవుని సన్నితి నేను అని నువ్వు నమ్మకంగా ఉన్నవాడివి బుద్ధి కలిగిన అయితే నువ్వు ఆ పని చేస్తావు కదా ఈరోజు ఆ పని చేయలేదంటే నువ్వు దొంగవే కదా నీకు పని నువ్వు జీతగాళ్ళలాగానే చేసినట్టా కదా కాబట్టి చూడండి యజమానుడి వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయి అతను కనుగొను ఆ దాసుడు ధన్యుడు కదా చెప్పండి ఈరోజు నువ్వు ధన్యుడు నిజంగా నీ హృదయపూర్వకంగా చెప్పు నేనైతే ఇంకా చెప్పను ఎందుకంటే ఇప్పుడిప్పుడే దేవుళ్ళ సంపూర్ణతగా సాగిపోతున్నాను కదా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ నుంచి ఆయన నన్ను నడిపిస్తాడు ఇచ్చిన శక్తి కదా ఇప్పుడు మన ఇంటికి ఒక లైట్ తీసుకొస్తావు అది చిన్న లైట్ అనుకో ఆ రూమ్ వరకే వెలుగుతుంది అదే ట్యూబ్ లైట్ అనుకో కొంచెం ఆ లైన్ లో కొంచెం దాగిలుగుతుంది అదే ఊరి వచ్చే లైట్ అనుకో ఊరి మొత్తం కదా కాబట్టి నేను ఎట్లా ఉన్నా నా దీపాన్ని దానిలో పవర్ ఉన్న పవర్ను బట్టి ఆ లైట్ పనిచేస్తుంది కదా కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన పనిని బట్టి నేను చెప్పగలను ఇప్పుడు ధైర్యంగా నేను నమ్మకంగా ఆ పనిని బట్టి చేస్తున్నాను ఈరోజు మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నిజంగా మీలో ఎంత మాత్రం వెలుగుతున్నారని కదా మీరు ధైర్యంగా చెప్పగలరా మీ హృదయాలను మీ అంతరంగాన్ని మీరు పరిశీలించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు నేను నిజంగా వెలుగుతున్నాను నిజంగా నేను వెలుగుతున్నానని నువ్వు పరిశీలన చేసుకొని ధైర్యంగా చెప్పగలవా నాకు కాదు దేవునికి కాబట్టి చూడండి ఎవడు ధన్యుడంటే యజమానుడు వచ్చినప్పుడు మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ దాసుడైతే తన ఇంటి వారికి ఎవరి ఇంటి వారికి మన యజమానుడు మన ప్రభు ఇంటి వారికి అంటే ఆయన బిడ్డలకి నువ్వు తగిన వేళ అన్నము ఆహారం నువ్వు పెడుతున్నావా దేవుని వాక్యాన్ని ఈ రోజు నువ్వు ప్రకటిస్తున్నావా అనేకులను నీకు అప్ప చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు నువ్వు చూస్తున్నావా వాళ్ళు వృంగిపోయి వాళ్ళ కుటుంబాలు తల్లడెళ్తుంటే నువ్వు వెళ్ళి ధైర్య పరిచావా ఏ రోజన్నా ఆ రీతిగా అడుగులు వేస్తున్నావా వాళ్ళు ఈ రోజు ఫోన్ చేస్తే నువ్వు నాలుగు రోజులు కూడా పోతే నువ్వు ఎట్లా వాళ్ళ పట్ల నీకు ప్రేమ ఉందా చెప్పండి ప్రేమ ఉంటే ఈ నాలుగు రోజులు ఆకలితో అలమటిస్తారా లేదా కదా నువ్వు బిడ్డ నీ బిడ్డలు నాలుగు రోజులు అన్నం పస్తులుంటే నీకు ఎట్లా వేదన ఈ రోజు నా తండ్రి కూడా అట్లా వేదన పడుతుండే కదా ఆయన బిడ్డలందరూ ఆకలితో అలమటిస్తున్నారు కదా సరైన ఆహారం లేదు ఏది ఆహారం ఈ జీవమైన వాక్యం కదా కానీ ఆహారం పెట్టమని ఆయన ఇంటిని ఇచ్చిపోయిన దాసులు ఈ రోజు అంతా జీతగాలు లాగా తయారైపోయినారు దొంగలు లాగా తయారైపోయినారు మోసగాలు లాగా ఇది కూడా మోసమా కాదా చెప్పండి నువ్వు ఇంటికి ఇచ్చిపోతే దాసుడి నువ్వు ఏం చేయాలా నమ్మకంగా పనిచేయకుండా నువ్వు మోసం చేస్తున్నట్టా కదా ఈ రోజు నువ్వు దేవుణ్ణి పొడుస్తున్నట్టా కదా ఆయన రొమ్మున పొడిచిన వారు కూడా చూస్తారు కదా నువ్వు కూడా చూస్తావు కదా ఆ దినము నీకు భయంకరంగా శ్రమ ఉంటుంది కదా కాబట్టి దేవుడు చెప్తుండూడు ఆయన ఇంటిని నీకు ఇచ్చిపోతే ఆ ఇంటిలో ఉన్న ఆయన బిడ్డలకి నువ్వు తగిన వేళ నువ్వు ఆహారం పెడుతున్నావా ప్రశ్నించుకో నువ్వు నిజంగా అనేకుల దగ్గరికి వెళ్తున్నావా వాళ్ళు ఫోన్లు చేసి అడిగినా కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటే నువ్వు ఎలా మంచి దాసుడివి ఎట్లా దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన కదా నువ్వు సాకులు చెప్తే చూడండి అక్కడ ఆకలితో వాళ్ళు అలనటిస్తారా లేదా అంటే వాళ్ళ ఆత్మను దయంకరంగా అయిపోతున్నా లేదా నువ్వు నమ్మకంగా పెట్టిండు దేవుడు ఆయన ఇంటికి నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు నేనేం చేస్తున్నాను మనం ఏం చేస్తున్నావు ఇవన్నీ చేయకుండా ప్రార్థన చేస్తే ఎందుకు చెప్పండి ఆ భక్తి వ్యర్థమైన భక్త కాదా కదా ఫలం లేని జీతం ఎందుకండి చెట్టు వేసుకొని ఫలాలు లేకపోతే ఆ చెట్టు ఎందుకు చెప్పు ఈరోజు నిన్ను చెట్టులాగా ఆయన సేద్యం చేసి నీ జీవితాన్ని సరిచేసి పాపాల నుంచి నీకు రక్షణ ఇచ్చి నీలో విత్తనం వేసి చెట్టులాగా మలిచి కాపాడుకొని పండ్లు ఈమంటే ఈ స్థితిలో ఉన్నవా లేదా కనమంటే కనలేని గొడ్రాల స్థితిలో ఉన్నవా లేదా ఇట్లా ఇంకెంతకాలం నువ్వు ఉంటావు కాబట్టి దేవుడు చెప్తుండు మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఏడు వచ్చినము అతడు తన యావదాస్తి మీద నువ్వు అని నుంచినని మీతో చెప్పుచున్నాను కదా యావదాస్తి కదా మన ప్రభు ఉన్న సంపద జ్ఞానం అవన్నీ ఎవడికి ఇస్తాడంటే తన ఇంటి పట్ల నమ్మకంగా ఉండి దాసుడు ఎవరో బుద్ధి కలిగి ఉంటాడో వాడికి మొత్తం ఆయన యావదాస్తి ఇస్తాడు ఎందుకంటే వాడు నమ్మకంగా పనిచేస్తుడు కాబట్టి నువ్వు మోసగాళ్ళలాగా ఉన్నావు కాబట్టి కదా కాబట్టి చూడండి మత్తాయిస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయ నలభై ఎనిమిదో వచనంలో అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు కదా వీళ్ళు దుష్టులు ఎవరు మనమే సైతాన్ ఎవరా కాదు నువ్వే కదా కదా సైతాన్ ఎవరా కాదు వాడిని తెచ్చి పెట్టుకున్న నువ్వే సైతాన్ లాగా తయారైనావు కదా ఈ రోజు సైతాన్ ఎవరు నువ్వే నేనే మనమే ఎందుకంటే వాడిని తెచ్చి హృదయంలో పెట్టుకొని నమ్మకంగా బుద్ధి కలిగి పనిచేయాల్సిన దేవుణ్ణి విడిచిపెట్టిన సైతాన్లు ఇవ్వరు మనమే కదా సైతాన్లు అపవాది సంబంధం ఎవరు వాడిని ఎవరైతే వాడి పకారగా నడుచుకున్న వాళ్ళందరూ అపవాది సంబంధం ఎవరైతే దేవుని పట్ల ఉన్న వాళ్ళందరూ దేవుని సంబంధులు కదా ఈరోజు దుష్టుడు ఎవరు నువ్వు నేను మనమే కాబట్టి అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయిచున్నాడని తన మనస్సులో అనుకోని కాబట్టి లోకమంతా నెమ్మదిగా ఉంది కదా ఎవడు పాటికి వాడు వెళ్తున్నాడు నా పాటికి నేను వెళ్తున్నాను నేను ఉండేకాడ నేను వాడు ఉండే వాడు ఉన్నాడు వాడి మీద నేను గొనుకుతుంటాను నా మీద వాడు గొనుగుతుంటాడు కానీ వీళ్ళిద్దరు గనుక్కుంటాడు కానీ వీళ్ళిద్దరికి మాత్రం బుద్ధి మాత్రం దేవుడే చెప్ప కదా వీడు బుద్ధిలైన లాగా ఉన్నాడు అన్నట్టు వాడిని శిక్షిస్తాడు వీడిని శిక్షిస్తాడు ఎవడిని విడిచిపెట్టడు ఆయన నన్ను కానీ నిన్ను కానీ మనలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు ఎందుకంటే ఆ దినము మనమందరం ఆయన ఎదుర్కోబోవాలి కాబట్టి కాబట్టి ఎవరైతే ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుతూ చాగుతా కదా ఈ రోజు మన జీవితాలు క్రైస్తవులు అదే ఉంది కదా తినడం తాగడం తందనాలు ఆడడం కదా ఆటల పాటలు అసలైన పని చేయట్లేదు అన్నట్టు ఎందుకు చేయట్లేదంటే యజమానుడు ఆలస్యం చేస్తుండడు కదా యజమానుడు ఎందుకు ఆలస్యం చేస్తుండంటే మీరు అందరూ మారుమడుచు పొందాలని కానీ అందుకు యజమానుడు ఆలస్యం చేస్తుండేడు కదా యజమానుడు ఆలస్యం చేయకుండా వస్తే అదే కదా కాబట్టి చూడండి ఆ దాసుడు కనిపెట్టని దినను కదా అందుకు చెప్పిండి మన ప్రభు దొంగ నేను వస్తానని ఎవడు కనిపెట్టలేడు కదా ఎవ్వడు ఎవ్వడు కనిపెట్టలేడు ఎవ్వడికి చెప్పడు కూడా మన ప్రభు కదా కాబట్టి చూడండి ఆ దాసుడు కనిపెట్టని దినను వాడు అనుకోనని గడిలోని వాని యజమానుడు వచ్చి వాణిని నరికించి ఎందుకు నాశనం చేస్తుండు నరికిచ్చేది ఎందుకు చూడండి ఎవుడాడు యజమానుడు ఆలస్యం చేస్తుండని నమ్మకంగా లేకుండా బుద్ధి కలిగి లేకుండా ఆయన ఇంటినిచ్చిపోతే ఆ ఇంట్లో ఉన్న బిడ్డలకి ఆహారం పెట్టకుండా ఉన్న వీళ్ళని ఆయన ఏం చేస్తుండు నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించను అంటే నువ్వు ఎవరి ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు వేషధారకుడి అన్నట్టు నువ్వు దొంగ ను నువ్వు మోసగాడి అన్నట్టు ఎందుకు ఆయన ఇంటికి నువ్వు యజమానులాగా పెట్టి నమ్మకంగా నీ మీద పెట్టిపోతే ఇంట్లో వాళ్ళకి ఆహారం ఇవ్వలేని స్థితిలో ఉన్న నువ్వు ఎవరివి చెప్పు మోసగాడివా కదా ఇది మోసమా కాదా యూద వాళ్ళు మీరు ఎవరు ఈ రీతిగా ఉన్నవాళ్ళు కదా ఆయన పక్కనే ఉండి ఆయనను పొడిచి అప్ప చెప్పిన వాళ్ళు అన్నట్టు కాబట్టి చెప్తుండే ప్రభు ధరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించను అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయూ ఉండును ఈ బాధ మనం అనుభవించొద్దు మన ప్రభుకి ఆ బాధ మనం అనుభవించకూడదనే ఆయన ప్రేమ గల దేవుడు జాలి గల దేవుడు కాబట్టే ఈ లోకానికి వెతుకు వచ్చి శ్రమలు పడి ఆయన ఒళ్ళంతా రక్తం ముద్దలాగా ఆయన నిన్ను ఎంతగా ప్రేమిచ్చింది ఎందుకంటే నువ్వు ఈ బాధను అనుభవించకూడదనే నువ్వు నేను మనం ఈ లోకం తరతరాలు అనుభవించకూడదు అయి ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన ప్రాణాన్నే నీ కొరకు త్యాగం చేసి నిన్ను పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి ఆయన రాజ్యంలో నిన్ను హక్కుదారుడిగా పెట్టుకొని ఆయన ఆశీర్వాదమే నీకు అనుగ్రహించిండు కదా దాన్ని నువ్వు పోగొట్టుకుంటావా ఈరోజు నీకు నువ్వే తీర్పు తీర్చుకోవాలి ఇప్పుడు అంటే నీకు నువ్వు తీర్పు అంటే నిన్ను నువ్వు ఆత్మ చేసుకో ను నిజమైన మంచి దాసులులాగా ఉన్నావా దేవుని పట్ల బుద్ధి కలిగిన ఉన్నావా నిజంగా నమ్మకంగా ఉన్నావా ఆయన బిడ్డలకు నిజంగా నువ్వు ఆహారం పెడుతున్నావా నిజంగా ఆయన చెత్తాన్ని గైకొని చేస్తున్నావా ఆయన సువార్థని ప్రకటిస్తున్నావా లేదా ఇంట్లోనే గూడు కట్టుకొని నీ భజనా నీ కుటుంబాన్ని గురించి నువ్వు భజన చేసుకుంటున్నావా అది ఆయనకి ఏ మహిమ రాదు కదా నీకు నీకు లాభం కానీ ఆయనకేం లాభం చెప్పు అలాంటి సేవకులు కూడా ఉన్నారా లేదా మన మధ్యలో ఎంతకాలం నీ గురించి నీ బిడ్డల గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తావు ఆయన బిడ్డల గురించి ఆలోచించు ఇప్పుడన్నా ఆ రీతిగా అడుగులు ఆయన సహాయం తీసుకో ముందుకెళ్ళు నీ బిడ్డలు నీ గురించి ఇంకెంతకాలం చింతిస్తావు ఆయన నీ గురించి చింతిస్తుండు కదా నువ్వు కూడా ఆయన బిడ్డవే కదా ఎందుకు ఆయన నీ గురించి చింతిస్తున్నంటే నువ్వు నశించిపోతున్నావు కదా అక్కడికి పోతే ఏడుపు పండ్లు కొరికట కదా నీ జీవితాన్ని ఇప్పుడన్నా బాగు చేసుకోమని నీ గురించి ఈరోజు దేవుడు చింతిస్తుండు నువ్వు బయటకు రా ఇప్పుడన్నా ఆలోచించుకో నిన్ను నువ్వు సరిచేసుకోయి ఇప్పుడన్నా ఆయన ఇంటి బిడ్డలకి వెళ్ళి ఆహారం పెట్టు ఇప్పుడన్నా మంచి నమ్మకమైన దాసుల్లాగా పనిచేయి కాబట్టి అది మన ప్రభు చెప్తుండు తర్వాత ప్రకటన గ్రంథం లాస్ట్ వచ్చినం ఏంటంటే ఇరవై రెండో అధ్యాయం పదమూడు వచ్చినము పన్నెండో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది కదా నువ్వు ఆయన ఇంటికి యజమానుల్లాగా ఉంటే నిజంగా ఆయన ఇంటి బిడ్డలకు నువ్వు ఆహారం పెట్టి నువ్వు నమ్మకమైన దాసుల్లాగా ఉంటే ఆయన జీతము పొందుకుంటావు లేదు యజమానుడు ఆలస్యం చేస్తుండడు నేను ఇట్లనే నా గురించి నా బిడ్డల గురించి నా భజన నేను చేసుకుంటూ నా జీవితము నాకు ఇచ్చిన దేవుని ఇచ్చిన తలాంతులు ఆయన వాక్యము అన్ని నాలోనే పెట్టుకొని నాలోనే అవి మృతమైపోతే నువ్వు వెళ్ళి అక్కడ ఏడుస్తూ పనులు కొరుస్తూ నీ ఆత్మ తరతరాలు కదా ఇక్కడ నువ్వు ఎంతకాలం యాభై వేలు ఉంటావో వంద కాలం వంద వేలు ఉంటావో తెలియదు కానీ అక్కడ ఎంత కాలం ఉంటుందో కూడా తెలియదు కదా అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళొద్దు కదా అలా ఎవరు వెళ్ళొద్దనే కదా ఆయన ప్రేమ దేవుడు జగత్తి పునాది గునికి వేయ పనుకు లేదా తాలప్ చెవులు నీకు కదా పర్లోక రాజ్యాన్ని తాలపు చెవులు ఇస్తే నువ్వు ఏం చేయాలా ఆ తాళం తీసి అనేకుల్ని ఆ ఇంటిలోకి పోనివ్వాలి కదా ఈరోజు నువ్వు తాళం వేసి దాన్ని అట్లనే క్లోజ్ చేసినావు కదా ఎప్పుడు ఆ ఇంటి దగ్గరికి పోయి ఆ తాళం తీసి చేయాలని ఆలోచించలేదు దేవుని పని చేయాలని ఎప్పుడు నీ మనసులను అనుకోలేదు అన్నట్టు కాబట్టి నిన్ను ఎట్లా ఆయన నమ్మకమైన వాడిలాగా ఉంటాం కాబట్టి మనమందరము ఆయన దినానికి సిద్ధపడే గడియ రాబోతుంది ఇప్పుడన్నా మనల్ని మనం సరి చేసుకోవాలా మన ప్రభు ఏం చెప్పిం నువ్వు ఏ పని చేస్తున్నావా ఆయన చిత్తం నిజంగా నువ్వు చేస్తున్నావా నువ్వు చింతిస్తున్నావు ఎవరి గురించి నీ గురించి నీ బిడ్డల గురించి నువ్వు కూడా ఆయన బిడ్డవే నీ గురించి కూడా ఆయన చింతిస్తున్నాడు ఎందుకంటే నీ మీద నమ్మకంగా నువ్వు మంచి దాసుడు నీకు అన్ని ఇచ్చిపోయిండు కానీ నువ్వు ఆలస్యం చేస్తుండని నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు ఆయనని మోసగగా ఆయనకి మోసం చేస్తున్నావు కదా ఈరోజు నీ జీవితం ఎట్లా ఉంది నా జీవితం ఎట్లా ఉంది ఎందుకు చెప్తున్నానంటే నీ భక్తి ఎందుకు పనికిరాని భక్తే నువ్వు ఎంత ప్రార్థన చేసుకో కదా ఎందుకు చెప్తున్నానంటే ఆ భక్తి నిన్ను కాపాడలేనప్పుడు ఆ భక్తి వ్యర్థమే కదా ఆయన కత్తి నీ మీద దూసినప్పుడు ఆయన నువ్వు నాశనం అయిపోతున్నప్పుడు ఆయనకి అర్థసాక్షిలాగా అయిపోతున్నప్పుడు ఆయన శిక్ష నీ మీదగా రాబోతున్నప్పుడు నువ్వు ఎంత భక్తి చూపించినా ఆ భక్తి నిన్ను కాపాడినప్పుడు అది వ్యర్థమా కదా కాబట్టి పరిశీలించుకోవాలా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన సిత్తమేంది ఆయన సంకల్పం ఏంది నీ జీవిత గమ్యమేంది కదా నిన్ను వెలుగులాగా వెలిగించమంటే నువ్వు నిజంగా వెలుగుతున్నావా ఎట్లా ఉన్నావో నిజంగా దేవుని సేవ చేస్తున్నావో వాక్యాన్ని ప్రకటిస్తున్నావు అనేక ప్రాంతాల్లోకి రెక్కలు కట్టుకుని ఎగురుతున్నావా ఇవన్నీ చేయకపోతే నేను ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే నా ప్రభు ఏది చెప్పమంటే అది నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళి చెప్పమంటే అక్కడ చెప్తా వాళ్ళు ఎవరైనా కానీ నేనైతే తీర్మానించుకున్నా ఎందుకంటే నాకు ఆయన చెప్పిన పని అదే నువ్వు ఏదైనా చెయ్యి నువ్వు ఏదైనా చెప్పిన పని చేయాలా మనుషులు బాధపడతారనో మనుషులు నొచ్చుకుంటారనో వాళ్ళు రాళ్ళు వేస్తారనో కత్తులు దోస్తారనో ఎందుకంటే ఎవడు ఎన్నేసినా ఆయన మృత్యు మీద కూడా మనకి అధికారం ఇచ్చినప్పుడు అదే మనం గద్దిస్తే అన్ని లోబడుతున్నప్పుడు ఆయన వాక్నే మనకు అనుగ్రహించినప్పుడు ఇవి ఏవి ఏమీ చేయలేవు కదా ఎవడెన్ని కుట్రలు వేసినా ఎన్ని బాణాలు వేసినా ఏవి కావు ఎందుకంటే ఆయన విశ్వాస ప్రేమ రక్షణ నిరీక్ష అనే కవచాన్ని నేను ఎవడు ఎన్ని బాణాలు వేసినా అవి నన్ను గుచ్చుకోవు అవి నన్ను నాశనమే చేయలేవు కదా ఎందుకంటే మనందరికీ ప్రభు చెప్తుంది ఒకటే నువ్వు ఏమి చేయాలన్నా దేవునికి కొరకు చేయాలంటే నీ ప్రాణం ఉన్నంత దేవునికి ఏదైనా చేయగలవు ఒక్కసారి నీ ప్రాణం పోయినాక నువ్వు ఏమీ చేయలేవు అప్పుడు నీ ఆత్మ నేను అప్పుడు అట్లా చేయలేదు ఎట్లా అనుకొని ఎంత అనుకున్నా అది వ్యర్థమే కాబట్టి దీపం ఉన్నప్పుడే కదా ఆయన నిన్ను వెలిగించినప్పుడే నువ్వు అనేకులకి నువ్వు దీపాన్ని వెలిగించమని మన ప్రభు చెప్తుండు ఇప్పుడన్నా నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వాక్యాలు ఆయన సత్యాలు వెతికి ఈ లోకానికి నువ్వు ప్రకటించి అనేకులకి వెలుగులాగా నువ్వు ఒక మార్గంలాగా మనలందరినీ పెట్టిండు మనం అందరం ఆ పని చేయాల ఆ పని చేయకపోతే నీకు జీతము రాదు నువ్వు పోయి ఆ నరకంలో ఎందుకంటే నువ్వు ఆ రీతిగా లేవు దేవునికి తగినట్లు కాబట్టి మనం అందరము దేవునికి కొరకు వెలిగించాలా అనేదే మన ప్రభు చిత్తం కాబట్టి ఆయన మనకి ఎన్నోసార్లు హెచ్చరిస్తుండడు మమ్మల్ని ఎన్నోసార్లు బలపరుస్తుండడు సరి చేస్తుండడు సరి మళ్ళీ యథావిధిగా జీవిస్తున్నావు కదా తెలిసిన నువ్వు సమర్థించుకుంటూ జీవిస్తే ఇంకా ఎంతకాలం జీవిస్తే ఇది నీకు ఎంత మాత్రమో ప్రయోజనకరం కానే కాదు పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు ప్రభ అవును ప్రభా ఏ దినం వచ్చినో యజమానుడికి తెలిస్తే ఇంటికే కన్నం వేయకుండా కాపాడుకుంటాడన్న ప్రభ నాయనా తండ్రి ఈ రోజు మా ఇల్లు ఎట్లా ఉంది మా ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో మేము పరిశీలించుకోవాలా ప్రభా మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలా ప్రభా ఏ రోజన్నా నీ చిత్తాన్ని మేము గైకొంటున్నామా మేము వెళ్ళే ప్రతిదీ నీ చిత్త చేస్తున్నామా ప్రకటించే వాక్యం కానీ మాట్లాడే విధానం కానీ ఆలోచించే తలంపులు కానీ సమస్తం ప్రభావ మాలో వచ్చేది ఏదైనా నీకు తగినట్లు ఉందా లేదని మేము ఆలోచించుకోవాలా నీకు తగినట్లు ఉంటేనే మేము నడుచుకోవాలా ప్రభా కానీ ఈరోజు క్రైస్తవులందరూ వాళ్ళ స్వబుద్ధిని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులు పెట్టుకొని వాళ్ళ విధానాలు పోతున్నారు కాబట్టి అందరూ ఎండిపోయినా మోడు బారిపోయినా ఉన్నారు ప్రభ ఎందుకంటే ఫలింపు లేదు ప్రభా నీలో కానీ ప్రభా తండ్రి నువ్వు మా అందరికీ నీ ఇంటి మీద మాకు అధికారం ఇచ్చినావు ప్రభా కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఆహారం పెట్టమన్నావు తగిన టైంలో పెట్టమన్నావు ప్రభా ఇవ్వ కాబట్టి మేము నమ్మకంగా నాయన బుద్ధి కలిగి మేము ఆ రీతిగా పని చేయాలా మా పని మేము నిర్వర్తించాలా ధైర్యంగా ప్రభా నీ దగ్గరికి రావాలా ప్రభా నువ్వు ఇచ్చే జీతము బహుమానము ఆ సింహాసనాల మీద మేము కూర్చోవాలా ప్రభ ఆ పెద్దలు ఎవరున్నారో ఆ పెద్దల దగ్గర మా స్థానం కూడా ఉండాలా వాళ్ళు ఎంతో ప్రయాసపడి కష్టపడి ఆ రీతిగా నీ బహుమానాన్ని నీ కిరీటాన్ని పొందుకొని నువ్వు ఇచ్చే సింహాసనాల మీద కూర్చున్నారు ప్రభా అయినా తండ్రి ఆ రీతిగా మాలో కూడా అలాంటి కష్టం ఉండాలా అలాంటి మనసు నీ కలిగిన మనసు మాకు ఉండాలా ప్రేమ ఉండాలా అందరితో మేము వెళ్ళి స్వార్థని ప్రకటించి మేము రక్షణలోకి నడిపించాలా మా గురించి మేము ఏ రోజు చింతించవద్దు ప్రభా ఎందుకంటే మా గురించి మీరు చింతిస్తున్నారు ప్రభా కాబట్టి మాకెందుకు ప్రభా దిగులు భయం మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వు చింతిస్తుంటే మేము చింతపడితే ఏమన్నా అర్థం ఉంటుందా ప్రభా కాబట్టి మేము చింతపడకుండా మీరు ఎందుకు చింతపడుతున్నారో ఈ లోకం నశించిపోతుంది నీ బిడ్డలు జ్ఞానం లేక నశించిపోతున్నారని మీరు బాధపడుతున్నారు ఆ పని మేము చేయాలా ప్రభ ఆ రీతిగా మీరు మమ్మల్ని ముందుండి నడిపించమని వాక్యంధారాన్ని స్వరంధర మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తున్ నామంలో నా తండ్రి నీకు ప్రార్థించి వేడు ఒక్కరిగా ప్రార్థించండి స్థోత్రం ప్రభా మీ ఈ యొక్క ఘర్షణ కాలం అంతా కాపాడి సో సిద్ధంగా ఈ యొక్క మధ్యాహ్న కాలం ఉన్న ప్రభావ మీరు మీరు విచరించి బలపరిస్తుంది మీకు ఎంతో వదనా జ్ఞాపకం తీసుకొని రక్షణ స్థానానికి ఈ మధ్యాహ్న కాలన్న ప్రభుత్వం మీరైతే సిద్ధపడలం మీరు అక్కడ కొరకు కాలేకం ఎట్లా సిద్ధపరచాల మీరు మాత్రం మాట్లాడినది బిల్మన్నారు మీరు ఎవరి మీద దేశం పెట్టుకోద్దని చెప్తున్నారు నిన్న కాబట్టి మేము ఎవరిని దేశించకుండా ఎవరి నశించుకోకుండా అందరినీ ప్రేమిస్తాం అందరినీ సహిస్ గురించి జీవించమ బారగా మేము అక్కడి గురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ ఇంత సమీపం ముట్లుగా మేమందరం సిద్ధపడాలని ఎలా సిద్ధపరచాలా అటువంటి సేవా జీవితాలు మనల్ని అందరినీ నడిపించమని ఏకృష్ణ స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహనతులకు తండ్రి మహిమా స్వరూప దేవా నీకు వందలు ఇస్తాయ్యా ఈ ఘర్షణ కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నారు మీ కృపడ కృప మనకు అనుగ్రహించినా మమ్మల్ని ఎంత బలపచ్చిన దేవా నీకు వందాలు అర్పించుకుంటున్నాయినా నీకు కృతజ్ఞతాస్తులు అర్పించుకున్నయన సమస్త ఘనత మహిమా ప్రభావము మహా తేజస్సు మహాశ్వరం ఈ యొక్క నీకే కలుగునాలు ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీకు స్వర్వం కింపిజేసినానైనా మీ వాక్య చేత మీరు మాతో మాట్లాడినారు మమ్మల్ని బలపరిచినైనా మీరు సంబంధించిన దినాల్లో ప్రభావ మనుషులతో జీవితం ఏ రీతిగా ఆ టైంలో మనుషులు సేవకులు ఏ రీతిగా జీవిస్తారో మీరు చూపించారైనా కాబట్టి మాకు ఒక పని మీరు అప్పచెప్పినారు ప్రభావ ఆ పని మేము సంపూర్ణంగా కొనసాగించుకోవాలా గృహ నిర్వకులాగా ప్రభ మీ ఇల్లు అంతట్లో మాకు అధికారం ఇచ్చారు ఓ ప్రభావ మీరు నమ్మకంగా మోసేట్లా నమ్మకంగా జీవించండి మీకు ఇళ్ళు అంతట్లో ప్రభావ ఆ రీతిగా మీ నమ్మకంగా మేము జీవించాలా ప్రతి దశలో మీ వాక్యాన్ని మేము విధంగా చూపించినైనా మీ అనేయ ప్రీతికరమైన సేవ మేము చేయాలా అనేకులు మీరు రాకడం మీరు సిద్ధపడాలా సిద్ధపరచాలా ప్రభావ అయినా ఈసంలో ఎంతో మంది నశించిపోతున్నారు ప్రాంతాల్లో అనేక సంఘాల్లో ప్రభావ అబద్ధ బోధ భయంకరంగా తాండవిస్తుంది కుడి కుడి అడములు తిరిని ప్రజలలాగా ఉన్న ప్రభావ రక్షణ పొందికునే ప్రభావ ఇంకా పసిపిల్లలాగా ఉన్న సంఘం నైనా ఈరోజు రీతిగా ఉన్నాయి ప్రభావ నైనా ఏసాయ ఆ బిడ్డలు రీతిగా ప్రభావ మీ సెంతకు నడిపించాలా మీ వాక్యములు బలపచ్చా ప్రభావ మతపరమైన జీవితం నుంచి వాళ్ళు అందరినీ తీసుకొని రావాలా ప్రభా ఎన్నో ప్రాంతాల్లో ఆరీక పరిస్థితులు ఉంటుందిగా ప్రభావానైనా మాకు బయలుపచ్చమ సత్యాలన్నింటినీ ప్రభావ మేము వాళ్ళకి ప్రకటించాలా వాళ్ళ ప్రభావా సర్వసత్తులు మేము తీసుకొని రావాలా ప్రభావా ప్రణాళికల్లో మేము ముందుకు పోతుండగా మీరే ఒక సహాయపడండి మీ ఆమోదం మాకు అనుగరించండి ప్రభావ మీకు చిత్తాన్ని మీకు విధేయత చూపించాలా ప్రభావ నైనా ప్రతి మేము మేము బలహీనంతో మేము పడిపోకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీ వాక్యం సారంగా భయంతోని భక్తితోని వణుతో మేము జీవించాలా ఓ ప్రభావ ఏం లోపాలు ఉన్నా కదా సరి చేసుకోవాలా ప్రవా సంపూర్ణుట్టుగా మేము సాగిపోవాలా అన్నిటిని తాళాలు అన్నింటిని మీ భరించాలా ప్రావా నైనా ఈ రోజు ప్రభావ తండ్రి అంత భయంకర కాలంలో మేము ఉంటుండగా ప్రభావ శ్రమల కాలంలో నైనా ఆ రీతికి ఉంటుండగా ప్రవా క్రైస్తవ సంఘాన్ని మేము ఎట్లా సిద్ధపరచాలా మీ స్వార్థ ప్రకటించాలా రెండు భారాలు మీరు మాకు అనుగరించడం నైనా బయట ఒక మంది లోపల ఒక మంది ఉంది ఓ ప్రభావ మీరు అన్నారనైనా మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ శాస్త్రులు పరీక్షలు ఆ రీతిని ప్రేమిస్తున్నారు దాస్తుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికంగా కావాలన్నారు ప్రభావ ఈ లోపలంత నీతి ప్రభా మీరు ఇచ్చినారు కానీ దాన్ని అవినీతిగా మార్చుకున్నారనైనా స్వనీతిగా మార్చుకున్నట్టు స్వార్థపూర్వంగా జీవిస్తున్నారు మనుషులైనా కాబట్టి ప్రభావ మేము అవినీతి గున్న ప్రభావ మీకు నీతిని సత్యం మేము ప్రకటించాలా ప్రభావ ప్రకటించే వరకు మేము వాక్యం ప్రకటిస్తే ఏం లాభం లేదు ప్రభావ ఏం లాభం వాళ్ళకి మా తేడా ఉండదు కాబట్టి నైనా క్రీస్తునామైన చోట్ల వెళ్ళి మీ స్వార్థ ప్రకటించాలా ప్రభావా మీ పేరు తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి వాకైనా ప్రకటించాలా అంధకాలంలో గుడ్తనంలో ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకుని రావాలా అందుకు మమ్మల్ని వెలిగింజేసినారు మృదయాలు మీరు అందుకు ప్రభావ పుట్టినారు ప్రభావ ఎక్కువ చెక్కలాగా ఈ లోకంలో ప్రపంచమంతా ప్రభావ ఏ రీతిగా జీవిస్తుందో మీరు చూపిస్తున్నారు కాబట్టినైనా మీకు వెలుగు మీ వెదజల్ల వల్ల మీరు ఉండాలా ప్రభావా ఎవడన్నా దీపస్తంభం మధ్యలో పెడతారు ప్రవా మంచం పెట్టారు మీరు అన్నారు కాబట్టి ఈ లోకంలో మమ్మల్ని వెలుగులాగా పెట్టినారు కాబట్టినైనా అనేక చోట్ల మేము వెలగల చీకటి చోట్ల వెలుగుంచి దీప మీరు అక్కడ తొరగుంది ప్రభావ ప్రభావ మీరు అక్కడ తొరగుంది సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ అలాంటి సేవా జీతం అందరూ నడిపించండి మీ వాక్యం చేత మిమ్మల్ని బలపరిచండి కానీ వందని చెల్లిస్తూ మీరు అయిపోయింది గొప్పదేవీ మహిమ రాజా స్థుతులకు పాత్ర ఎంతో కలియని వందనాల ప్రభావం చేత మీరు మాతో మాట్లాడాలి ప్రభావ్య ప్రతి ఒక్కరు మీ నామంకి ఈ వేగములకు మహిమ కలుగును కాక ప్రభా యొక్క ప్రేమను దయచేయండి ప్రభావ మీరు అక్కడ అతి త్వరలో ఉంది దివా మేము సిద్ధపడి ఉండాలా అనే కుదపరచాలి ప్రభావ మీ యొక్క శక్తిని మీ యొక్క బలాన్ని దయచేయండి ప్రభావ మీకు ఎంతో వేలాది వందనాల ప్రభా నాగటి పైన చేసిన మేమేసే ప్రభావ తిరిగి చూడకుండా మిమ్మల్ని చూస్తూ ముందుకు నడవాలా మీ నామంని మహిమపరచబడి మిమ్మేస పవం మీ కొరకి ప్రభావ తీర్మానం చేసుకుని ఏం చేయడం వెనుక అడుగు వేయకుండా మీ శక్తి బలం చేత ముందుకు నడిపించండి ప్రభు దేవ ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ ప్రభావ శక్తి బలం చేత నడిపిస్తున్న ప్రభావం ప్రభా పగల మీ ప్రభావ మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభావ ఈ యొక్క కృపలో ఈ యొక్క కనికరంలో రజ తుది శ్వాస వరకు ప్రభావి స్మరిస్తూ మీ నామని గణపరుస్తూ మీ నామని మహమపరుస్తూ ఉదయవాందుకు నడిచితే పశుధాత్మ శక్తి బలం దయచేసి మీరే మహింపొందమని యేసుక్రీస్తు నామం ప్రాధాన్ చేస్తున్నాం తండ్రి కృతజ్ఞతాస్తుతలు స్వతహీయ రజా పరిశుధులైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందలాల్ ప్రభా దేవాసూ ప్రభా మరి వాకించేత ప్రభావ మీరు మాతో మాట్లాడేందుకు వందలాల్ ప్రభా దేవాసూ ప్రభావ మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందలాలు తండ్రి దేవాయశు ప్రభా మళ్ళీ మా రుద్యంలో ఉన్న ప్రతి పాపని శాపాన్ని అన్నింటిని తొలగించే ప్రభా ఇంకా మా రుద్యంలో ఇంకేదైనా పాప మంత్రులు తీసుకుని పరిస్థితి ఎట్లా ఉందో ప్రభావ నీకు తలుచుతండి దేవాయప్రభ ఇంకా మా ఆత్మీయులో ఇంకా నీకు నచ్చింది ఏదైతే ఉంటే తీసుకోండి ప్రభా దేవాజు ప్రభా నీకు ఇష్టపూర్వకంగా మేము నడవాలంటే దేవా మాలో నాకు ఏదైతే తొలగించి ప్రభా నీకు మీ దగ్గర కలిగి మేము మరిలాగా మాకు చేయండి ప్రభా దేవాజు ప్రభా మరి మైలు మేము చక్కగా కట్టుకునే వల్లగా మేము తయారు కావాలా ప్రభా ఏసు ప్రభా అది కూడా ప్రభా మరి క్రిస్తే నది పైన ప్రభా మీకు కట్టబడాలి ప్రభా అనేకులకు ప్రభా ఆ విధంగా మేము సత్యం ప్రకటించాల తండ్రి దేవా యజు ప్రభా ఈలో అనేక ప్రభా నీ ప్రభా ఇతలకు మేము ప్రకటించాలండి దేవని యొక్క అక్కడ చాలా దూరంలో ఉంది కాబట్టి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీరు సిద్ధపరచుకోవడం ప్రభా మేము కూడా సిద్ధపడాలా అనేకులు కూడా సిద్ధపడాలండి దేవాయజ్చ ప్రభా ఈ ఆత్మ ప్రభా ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభావ నీస నదికి రావడానికి ప్రభావ మరియు ప్రార్థన చేస్తాం తండ్రి దేవాయజు ప్రభ మళ్ళీ ఆత్మ నశించుకోకుండా ప్రతి ఒక్క ఆత్మ దృష్టి నుంచి వారిని కాపాడాలి ప్రభావ ఏకే వందనాలు నీకే కృతజ్ఞత స్థితి రజ దేవాచు ప్రభ నీ యొక్క ప్రేమ ఉంటే ప్రభా మరి నువ్వు స్వాత ప్రకటించమంటున్నారండీ దేవాయచ ప్రభావ మరి యొక్క ప్రేమలో ప్రభా ఇంకా మేము దగ్గరగా వెళ్ళాలంటే అనేక లక్షను యొక్క స్వాత ప్రకటించాల ప్రభా దేవాయచు ప్రభావ ముఖ్యంగా ప్రభా దేశం మధ్యలో ప్రభా మన అన్ని విషయం నుంచి ప్రభావ విడుదల దయచేసి అందరికీ సమాధానం ది ప్రభా దేవాయచ ప్రభావ గుంపు ప్రభావ అందరినీ తీర్చుకొని భద్రపరచుకోమని ఏచు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అందరు ప్రైజ్ ప్రైజ్లో సార్